जीवन सरलिनी पली की मुरली जीवन सरलिनी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 ది నాలుకా పరవశమైనది వేదిక పొందదగినది లేదిక బృందావనిలో నందనందను దృందావని లో నందనందనుని లోగిన మోహన మురళీ చైతన్య సుందరవళ్ళి చైతన్య సుందరవళ్ళి వృందావని లో నందనదను వృందావని లో నందనదను మోహన మురళీ చైతన్య సుందరవళ్ళీ చైతన్య సుందర సంచి తీసుకుని సంతకెళ్లేదు సరుకులు కొని తెచ్చుకోవడం కోసమే గాని సంతలో సంచరించడానికి మాత్రం కాదు బ్యాగ్ పట్టుకుని బస్ స్టాండ్కి వెళ్లేది బస్సు ఎక్కి ప్రయాణం చేయడం కోసమే గాని భోగి మంట వేసుకోవడం కోసం కాదు సరుకులు కొనాలి అనే సంచి ఎత్తుత్తుకొని మనం సంతకి వెళ్ళినా ఒక్కోసారి మనం అనుకున్నవి కొని తెచ్చుకోలేకపోవచ్చు ఇటువంటి సన్నివేశాలు జీవితంలో ఉంటాయి డబ్బు ఉంది సంచి చేదులో ఉంది మార్కెట్లోనే ఉన్నాం ఏదైతే అనుకుంటామో తీసుకొని రావాలని అది తీసుకొని రాలే ఆయుర్వేద డాక్టర్ చెప్పాడండి పొనగంటా ఒక కంటికి మంచిదని అందుకని దాన్ని తెచ్చుకుందామని సంతకి వెళ్ళాను కానీ ఆ చెప్పాడు అప్పుడే అయిపోయిందని అప్పుడే అయిపోయిందని కుట్టబెడ్డు చెప్పాడు కాబట్టి కొనలేకపోయాను తెచ్చుకోలేకపోయాను బ్యాగ్ తీసుకొని బస్ స్టాండ్కి వెళ్ళాను కానీ బస్సు మిస్ అయిపోయింది ఎందుకని యుమో దాంట్లో ఏముంది స్వామీజీ పొనగంటా కంటే వాడు సేల్ అయిపోయింది ఆకు లేదు అమ్మలేదు బస్సు అంటే లేటుగా పోయి ఉంటారు మీరు అందువల్ల బస్సు మిస్ అయిపోయి ఉంటుందండి పోవలసిన టైంకి పోకుండా మీరు కొద్దిగా లేటుగా పోయి ఉంటారు బస్సు వెళ్ళిపోయి ఉంటుందండి కాదు కాదు లేటుగా పోతే బస్సు వెళ్ళిపోతుంది అనేది అందరికి తెలుసు కానీ ఒక్కోసారి బిఫోర్ టైం వెళ్ళి కూడాను బస్సు మిస్ అయినటువంటి సన్నివేశాలు చాలా ఉంటాయి ఏంటంటే ఇప్పుడు తొమ్మిది ఇరవై అయింది తొమ్మిదిన్నర కదా బెంగళూరు బస్సు డిస్పాచ్ అది డిపార్చర్ మరి ఇప్పుడు తొమ్మిది ఇరవైయే కదా అని సూపర్వైజర్ని అడిగాం అనుకోండి నిజమే సార్ మీరు చెప్పేది బెంగళూరు బస్సు తొమ్మిదిన్నరకే డిపార్చర్ కానీ ప్యాసింజర్స్ ఫిల్ అప్ సార్ ఫుల్ అయిపోయారు అందువల్ల బస్సు ముందు వెళ్ళిపోయింది ఇటువంటి అనుభవాలు మనకంతా ఉన్నాయి జీవితంలో అంటే డబ్బు ఉంది ప్రయాణం చేయాలనేటువంటి ఆలోచన ఉంది సరైనటువంటి టైంకి వెళ్ళాము వెళ్ళినప్పుడు కూడా మిస్ అయిపోవడం జరిగింది ఇటువంటి సన్నివేశాలు జరిగినప్పుడు ఇది ఎందుకు ఇలా జరిగింది నేను వెళ్ళేంత వరకు అమ్మకం జరగకుండా ఆ పొనగంటాకుండా ఉంటే బాగుండేది ఉండేది బాగుండేది కానీ అయిపోయింది కానీ బస్సు మిస్ అయిపోయిందని తెలుసు ఎందుకు మిస్ అయిందో అర్థం కావడం లేదు బస్సు వెళ్ళిపోయింది అది నాకు అర్థం అవుతా ఉంది కానీ నన్ను విడిచిపెట్టి ఎందుకు వెళ్ళింది అనేది అర్థం కావడం లేదు పోనీంతమంది ప్యాసింజర్స్ ఎక్కారు కదా ఆ బస్సులో లాస్ట్ ప్యాసింజర్ నేను ఎందుకు అనేది అర్థం కావడం లేదు బస్ అయితే మిస్ అయిపోయింది అది నాకు అర్థం అవుతా ఉంది కానీ నేను ఎందుకు ఎక్కలేకపోయాను అనేది మాత్రం అర్థం కావడం లేదు ఇటువంటి చోట ఒకే ఒక పదం వినపడుతూ ఉంటది ఎక్కడైనా సరే నేను ఊరికే ఒక రెండు సన్నివేశాలు మీకు చెప్పాను ఇప్పుడు ఇలాంటప్పుడు మనకు ఒక పదం వినపడుతుంది ఎక్కడైనా సరే బస్సు మిస్ మనం అనుకున్నటువంటి సరుకు కొనలేకపోయినా లేదు ఇలాంటి పరిస్థితులు జరిగినా ఏమనిపిస్తుందో తెలుసా ఒకటే ఒక పదం ఏంటో తెలుసా అదృష్టం అదృష్టం అదృష్టం అదృష్టం బాగాలేదండి లేకపోతే దురదృష్టం అండి ఎట్లయిన అనుకోవచ్చు అందువల్ల బస్సు మిస్ అయిపోయింది అందువల్ల అక్కడ పదార్థం నాకు దొరకలేదు అందువల్ల ఇది సరిగా పనిచేయడం లేదు ఇట్లా అనిపిస్తూ ఉంటుంది ప్రయత్నం చేసేవాడు ఎవడైనా కూడాను కర్త నాకు అర్థం ఓ ప్రయత్నం చేసేటువంటి వాడు కర్త ఏదో పొందాలి అని ప్రయత్నం చేస్తాడు అతడు కర్త కర్మ చేసేటువంటి వాడు కర్త కాదే ప్రయత్నం కర్మ చేయడమే ప్రయత్నం కర్త అయినటువంటి వాడు కర్మ చేసిన తర్వాత ఏం కావాలనుకుంటూ ఉన్నాడు కర్తగా పనిని ఆరంభిస్తాడేమో కానీ కర్తగా ఉండిపోవడం వాడికి ఇష్టం లేదు భోక్తగా మిగలాలి అనుకుంటూ ఉంటాడు కాబట్టి కర్మ చేసేటువంటి వాడు కర్త ఈ కర్మ యొక్క ఫలాన్ని అనుభవించేవాడు ఎవడో వాడు భోక్త కాబట్టి కర్త చేసేటువంటి వాడు చేసేవాడుగానే ఉండాలి అని అనుకోడు చేసేవాడు ఏదో అనుభవాన్ని పొందాలి అనుకుంటూ ఉన్నాడు గనక ఆ భోగానుభవం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు గనక కర్త భోక్తగా మిగలాలి అని అభిప్రాయపడుతూ ఉంటాడు కాని ఇక్కడ ఒక గడ్డు సమస్య ఒకటి చిక్కు మూడి ఒకటి ఉంది మనం అర్థం చేసుకోవాల్సింది శాస్త్రంలో మన అనుభవంలో కూడా కర్త భోక్తగా మిగలాలి అని అనుకున్నా ఒక్కొక్కసారి కర్తభోక్త కాలేక కర్తగానే మిగిలిపోవచ్చు ఇటువంటివి కూడా ఉన్నాయి ఎందుకండి స్వామీజీ కర్త అంటే చేసేవాడు కదా అవును భోక్తంటే అనుభవించేవాడు కదా అవును చేసేవాడు అనుభవించాలి కదా నిజమే మరి ఎందుకని అనుభవించడం లేదు అదే నేను అడుగుతున్నా ప్రశ్నే కర్త భోక్త అవుతాడు కావడం కాదు అని చెప్పడం లేదు కానీ కొన్ని కొన్ని సమయాల్లో భోక్త కాకుండా కర్తగానే మిగిలిపోయే అవకాశాలు కూడా ఉంటాయి ప్రయత్నాలే మిగులుతాయి ఫలితాలు లభ్యం కావు కాదు స్వామీజీ కర్త భోక్త అవుతాడు అయి తీరాలి ఎందుకంటే కర్త వాడే గనక కర్మ చేసిన వాడు ఫలాన్ని అనుభవించేవాడు వాడే గనక అయి తీరాలి ఇదే కనుక యదార్థమైతే లో పొనగంటాకు నా కోసం ఉండాలి బస్సు పోకుండా ఉండాలి పెట్టుబడులు పెట్టిన ప్రతి ఒక్కరికి ఈ ప్రపంచంలో లాభాలే రావాలి పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి దంపతులు అందరూ సంతానవంతులకు కావాలి ఎందుకని కర్తలే వీళ్ళందరూ డిపాజిట్ కలక్షన్ నెగాలిపాజిట్ కట్ కర్త నెగ్గితే భోక్త నెగ్గకపోతే కర్తే మళ్ళీ కడతాడు ఇంకోసారి డిపాజిట్ కట్టిన ప్రతి ఒక్కరు అక్కడ విజయాన్ని చూడాలి పరీక్ష కూర్చున్న ప్రతి ఒక్కరూ ఉత్తీర్ణుడు కావాలి శృతి మందిరంలో కాలు పెట్టిన ప్రతి ఒక్కరూ తరించిపోవాలి కానీ ఇవి అలా జరగడం లేదని మీకు తెలుసు కదా ఇవి మరోలా జరిగిపోతూ ఉన్నాయి ఏంటి దీనికి కారణం ఏంటి ఎందుకని ఇలా జరుగుతూ ఉంది కొన్ని సంవత్సరాలు అహర్నిశలు శ్రమించి కష్టపడినటువంటి వాడు ఓ మోటార్ సైకిల్ కొనుక్కోలేకపోతూ ఉండాడు కొందరు జీవితాల్లో ఉంది శ్రమిస్తాడు కొన్ని సంవత్సరాలు కష్టపడి ప్రోగ చేస్తే ఓ మోటార్ సైకిల్ పర్చేజ్ చేయలేకపోతూ ఉన్నాడు కానీ ఒక కోటీశ్వరుడు ఇష్టపడినటువంటి దానికి ఆ కోటీశ్వరుడు పక్కన బెంజి కారులో కుక్క కూర్చొని అర్థమవుతుంది కష్టపడ్డవాడేమో మోటార్ సైకిల్ ఊరుకోలేకపోతున్నాడు కుక్క అది బెంచ్ కార్లో ప్రయాణం చేస్తాం ఏం చెప్తారు మన ఇంట్లో మన బెడ్రూమ్లో సౌకర్యంగా హాయిగా పడుకొని నిద్రపోవచ్చు సౌకర్యంగా ఉంటుంది మన బెడ్రూమే కనుక మనం తయారు చేసుకునే బెడ్డే కనుక మనకు ఎట్లా కావాలట్ తయారు చేసుకున్నాం కనుక కానీ ఇంత సౌకర్యంగా పడుకునేటువంటి అవకాశం ఇక్కడ ఉంటే కొందరు ఇక్కడ నుంచి వెళ్ళి సినిమా హాల్కి వెళ్ళి డబ్బు పెట్టి టిక్కెట్ కొని సీట్లు కూర్చొని అసౌకర్యంగా నిలబడే నిద్రపోయేటువంటి వాళ్ళని చాలా మందిని మీరు చూశారు అవునా అని చెప్తారు దీనికి నచ్చదు అనుకోండి కానీ అక్కడ నిద్రపోతుంటాడు కుర్చీలో కూర్చొని నిద్రపోవడం ఎంత అసౌకర్యం మధ్య మధ్యలో సౌండ్సు పక్కన వాళ్ళ నవ్వులు వీడికి కదులుతాడు వాడికి కదులుతాడు ఇంట్లో హాయిగా పడుకోవచ్చు కానీ అక్కడికి పోయి సినిమా హాల్లో డబ్బు ఇచ్చి నిద్రపోతూ ఉంటాడు అంటే పరిస్థితులు కనుక విషమిస్తే నీళ్లనే కాదు నిద్రను కూడా డబ్బు కొనాల్సి వస్తుంది నిద్రను కూడా డబ్బు కొనాల్సి వస్తుంది పరిస్థితులు విషమిస్తే కాబట్టి ఏవివైతే మనం ఇక్కడ భోక్తగా నేను అనుభవించాలి అని అనుకుంటూ అనుభవాన్ని పొందాలనుకుంటూ కర్మలు చేస్తూ ఉన్నామో వీటిల్లో కొద్ది నిగూఢంగా మనం వెళ్ళి అర్థం చేసుకోవాల్సిన కొన్ని సత్యాలు ఉన్నాయి అవి ఏమిటంటే నాటి మన జీవితం ఏదైతే ఉందో దీని మీద పూర్వ కర్మ ప్రభావం పడుతుంది గతంలో మనం ఏ కర్మలైతే చేశామో ఆ కర్మల యొక్క ప్రభావం వీటి మీద పడుతుంది మనం ఇప్పుడు ఇప్పుడే చేస్తున్నాం కర్మ కాదన లేదు ఈరోజే చేస్తున్నాం కానీ ప్రస్తుతం మనం చేసేటువంటి కర్మ యొక్క ఫలితం అందబోయే ముందు ప్రతి క్షణం ప్రతి నిమిషం ప్రారంభంలో ఏదైతే ఉందో అది కూడా తొంగి చూసి ఫలితాన్ని ఇస్తూ ఉంది అందువల్ల అనుకున్నవనుకున్నట్లుగా సాధించలేకపోతాం అర్థమవుతుంది ఆ బస్సులో ఎవరు ప్రయాణం చేయాలని వాళ్లే ప్రయాణం చేయాలి నేను కాదు ఇప్పుడు అర్థం చేసుకోండి నియతి ఆర్డర్ ఆ పొనగంటాకు నేను తినేది కాదు వేరేవాడు తినాలి అందుకని నాకు లేదు నేను పోయేటప్పటికీ ప్రాప్తం కాబట్టి నాకు లేనిటువంటి వస్తువు అది దానికోసం నేను ప్రయత్నం చేయొచ్చు కర్తగా నేను ప్రారంభం కావచ్చు కానీ కర్తగా ఉండిపోతానే కానీ భోక్తగా మిగల్లేను కాబట్టి ఇప్పుడు ఉండేటువంటి చూస్తే ఇప్పుడు నేను చేసేటువంటి కర్మలు వాటి వల్ల పొందేటువంటి ఫలితాలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆలోచన చేసినప్పుడు నేను కర్తను కనుక నేను భోక్తను కావాలనుకుంటాను కానీ గతంలో ఉండేటువంటి ప్రారంధం కనుక ప్రవేశించింది అంటే నువ్వు అనుకున్నవి దగ్గరికి వచ్చి చేజారిపోతాయి అందినట్టే ఉంటాయి జీవితంలో అందుకోలేనంత దూరం వెళ్ళిపోతాయి వీటన్నిటి వెనుక ధర్మాలు ఉన్నాయి వీటి వెనుక నియతి ఉంది దీన్ని మనం పూర్వమే అర్థం చేసుకున్నాం అందువల్ల మనం అనుకున్నవన్నీ కర్తగా నువ్వు చేయొచ్చేమో కానీ భోక్తగా నువ్వు అనుభవించలేకపోవడానికి నువ్వు నేను అనుకున్నవి ప్రపంచంలో సాధించలేకపోవడానికి ఇటువంటి చిక్కు ముళ్ళు చాలా ఉన్నాయి కాబట్టి ఇటువంటి చోట నేను అనుకున్నది సాధించాలి అనుకోండి నా ప్రయత్నం సరిపోవడం లేదు ఎందుకంటే ప్రారంభం బలవత్తరంగా ఉంది కనుక ఎక్కడైతే నా ప్రయత్నంలో సాధించడానికి అవకాశం లేకపోతా ఉందో అక్కడ భగవంతునికి అనుగ్రహం నాకు కావాల్సి వస్తుంది ఇదంతా కలిసి మీకు ఒక్క స్లో ఒక్క సెంటెన్స్లో నేను చెప్పేవాడిని నా కృషితో సాధించలేని భగవాన్ నీ కృపతో సాధించలేదు ఇది ఇటువంటి పరిస్థితుల్లోనే కాబట్టి మనంతటగా మనం పరిశ్రమించిన ఫలితాన్ని అందుకునేటువంటి అవకాశం లేనప్పుడు భగవంతుని యొక్క కృప మనకు కలగాలి గనక భగవంతుని యొక్క దయ మన మీద పడాలి గనక భగవంతుని యొక్క దయ మన మీద పడాలి అంటే అది అలౌకిక కర్మ ఫలం గనక నువ్వు భగవంతుణ్ణి స్మరించాలి భగవంతుణ్ణి స్తుంచాలి భగవంతుణ్ణి పూజించాలి భగవంతుణ్ణి అర్చించాలి భగవంతుణ్ణి ధ్యానించాలి ఎందుకని ఇవన్నీ అలౌకి కర్మలు వీటి యొక్క ఫలితాలు ఏదేవైతే ఉన్నాయో మీకు తెలుసు గనక అదే దయ అటువంటి దయ మన మీద పడ్డప్పుడు మన ప్రయత్నంతో ఏదైతే సాధించలేకపోతున్నామో అది భగవంతుని యొక్క అనుగ్రహంతో దయతో సాధించేటువంటి అవకాశాలు ఉంటాయి ఇటువంటి చోట జీవితంలో ఏది చేయాలి ఏది చేయకూడదు అనేటువంటి నిర్ణయాల్లో కూడాను కొన్ని కొన్ని తప్పుడు నిర్ణయాలు చేస్తూ ఉంటాం గనక వాటి వల్ల కూడా నువ్వు కర్మలు చెడిపోతూ ఉంటాయి కర్మ ఫలితాలు చెడిపోతూ ఉంటాయి భోక్తం కాలేకపోతూ ఉంటాను కానీ భగవంతుని యొక్క దయ మనకు తోడుగా ఉంటే ఏ కర్మ చేయాలి ఏ విధమైన ఆలోచన చేయాలి అనే విషయంలో కూడా భగవంతుని యొక్క దయే మనకు తోడ్పడుతూ అందువల్ల నిర్ణయాలు చక్కగా ఉంటాయి ఆలోచనలు చక్కగా ఉంటాయి ఊహలు చక్కగా ఉంటాయి కర్మలు చక్కగా ఉంటాయి భగవంతుని యొక్క అనుగ్రహం కూడా తోడవుతుంది కనుక ఫలితాలు సత్ఫలితాలు అందుతూ ఉంటాయి ఆనందం కలుగుతూ ఉంటది మనిషికి ఇట్లా భక్తుడి యొక్క జీవితం మలుపు తిరుగుతూ ఉంటది కాబట్టి మనం తీసుకునేటువంటి నిర్ణయాలు మనం చేసేటువంటి కర్మల వెనుక మన ప్రారంభం గనక ఒత్తిడి ఎక్కువగా ఉంటే మన ప్రయత్నంతో మనం సాధించలేనిటువంటి దాన్ని పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో నిరంతరం పరమేశ్వర ధ్యానంలో ఉండడం వల్ల భక్తి చేయడం వల్ల మనం అది సాధించగలుగుతూ ఉంటే ఆ శక్తి మనది కాదు అది భగవత్ శక్తి ఈ భగవంతుని యొక్క దయ ఏదైతే శక్తి రూపంలో నీకు అందుతూ ఉందో ఇది సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలోనే కాక సక్రమైనటువంటి ఆచరణలోనే కాక ఒక్కొక్కప్పుడు మనం సక్రమంగా ఆచరించిన ఫలితాలు గనక విషమిస్తే భిన్నమైనటువంటి ఫలితాలు వచ్చినప్పుడు ఆ ఫలితాలని ఆ విషమ పరిస్థితుల్ని ప్రసాదంగా స్వీకరించేటువంటి శక్తి కూడాను భగవంతునికి అనుగ్రహంతోనే మనకు మనకు అందుతూ ఉంటుంది ఈ విధంగా భగవద్భావనలో బ్రతుకు భవ్యంగం మలుపు తిరుగుతూ ఉంటుంది ఒక దశలో పరమేశ్వరునిలో దివ్యంగా ఐక్యమైపోతుంది ఇది సాధన వైభవం ఇది ప్రార్థనా ఫలితం అందువల్ల భగవంతుని ప్రార్థించాలి ముకుందమాల అంత ప్రార్థనే అంతస్తుతి అంత అర్చనే అంత ఆరాధనే ఇది కారణం కనుక బాగా అలిసిపోయినటువంటి ఒక కనెక్షన్ బాటసారి దారిలో పోతూ ఉన్నాడు అనుకోండి బాగా అలిసిపోయినాడు దాహంతో ఉండాడు ఒక దశకు వచ్చేటప్పటికి ఒక చోట ఆగుతాడు ఎందుకో తెలుసా అక్కడేదో రెండు దారులు కనిపిస్తూ ఉంటాయి ఇదే అదే ఎటు పోవాలి ఎటు అయినా కానీ ఇటు పోతే ఏం వస్తుంది అది అర్థం కాదు అటువంటి పరిస్థితుల్లో అక్కడ నిలబడతాడు బాగా అర్థం చేసుకోండి ఒకవేళ ఇటు పోయినాడు అనుకోండి ఎడం వైపుగా అదొక భయంకరమైనటువంటి అరణ్యంలోకి దారి తీసి అక్కడ పూలులు సింహాలు అవన్నీ కూడా ఉండి ఈ వ్యక్తిని మింగేసేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు అంత దారుణమైనటువంటి పరిస్థితి లెఫ్ట్ సైడ్ పోతే ఉంది అదే వ్యక్తి కనుక ఇటు రైట్ సైడ్ కనుక వెళ్ళాడు అని అంటే మాత్రం కొద్ది దూరం పోగానే ఈ అడవి ఇక్కడ అక్కడికి ఆగిపోతా ఉంది అక్కడి నుంచి ఒక మైదానం కనపడతా ఉంది అక్కడే ఒక సరోవరం చక్కటి సరోవరం ఒకటి గోచరిస్తా ఉంది అందులో తీయని శీతలోదకం ఉంది సో ఒక వర్లాంగానికి అటు పోయినాడు అంటే రైట్ సైడ్ ఆ సరోవరాన్ని చూస్తాడు ఆ సరోవరంలో ఉండేటువంటి నీటిని చూస్తాడు అది శీతలోదకం తీయగా ఉంటది మధురంగా ఆ నీటిని పానం చేస్తాడు ఉండేటువంటి దపిిక పోగొట్టుకుంటాడు ఆ తర్వాత చూస్తే అంతా మైదానం కనపడతా ఉంటుంది కొద్ది దూరం పోయేటప్పటికీ ఇదే ఒక నగరానికి మార్గం సుగమంగా తెలిసిపోతూ ఉంటుంది జీవితం ఆనందప్రదంగా ఆనందయాత్ర కొనసాగుతుంది మరి ఈ రెండిట్లో ఎటు పోవాలి నిర్ణయం అండర్స్టాండ్ ఇప్పటి మనం చూసినటువంటి ప్రయత్నాలు కర్త ఎందుకు భోక్త కాలేకపోతూ ఉన్నాడు దీని వెనుక ప్రారంభం ఏ విధంగా తొంగి చూస్తూ ఉంది ఇదన్నీ అర్థం చేసుకున్నాం ఇప్పుడు ఇప్పుడు చెప్పండి ఈ జంక్షన్లో నుంచి ఎటు పోవాలా ఎటు అయినా పోవచ్చు బట్టి ఉంటుంది ఫలితం సపోజ్ లెఫ్ట్ సైడ్ పోయినాడు అనుకోండి జీవితం అన్యాయం అయిపోతుంది రైట్ సైడ్ పోయాడు అనుకోండి తరించిపోతాడు ఆనందప్రదంగా ఉంటుంది జీవితం ఇక్కడ డిసైడ్ చేయాలి ఎవరు నా మనసే గనక నిర్ణయం చేసింది అంటే ప్రారంభం గనక విషమించి ఉండింది అంటే పూర్వ కర్మ ప్రభావం గనక దీని మీదకి పడేటట్లు గనక అయితే ఇక్కడ నిర్ణయించేది నా మనసే అయినప్పుడు నేను ఏ చూజ్ చేసుకుంటానో తెలుసా లెఫ్ట్ అయిపోతా జీవితం అక్కడికి ఇది ప్రారంభం యొక్క రష్ తట్టుకోలేము ఒకవేళ ఇటువంటి చోట నేను భక్తుణ్ణి ఆరాధకుణ్ణై సాధకుణ్ణి కనుక ఉంటే ఇంతవరకు చూసినట్టుగా ప్రారంధాన్ని భగవంతుని యొక్క దయచేత మలుపు దిప్పేటువంటి పరిస్థితిలో గనక నేను ఉంటే ఈ సమయంలో ఏం చేస్తానో తెలుసా అహంకారంతో నా మనస్తో ఆలోచించాలను పక్కకు నెట్టి పరమేశ్వరుని ధ్యానిస్తాను భగవాన్ ఈ పరిస్థితుల్లో ఈ గోడల్లో ఈ జంక్షన్లో ఎటు తీసుకోవాలో డెషన్ నాకు అర్థం కావడం లేదు నా కృషి సరిపోదు నీ కృప కావాలి అన్నప్పుడు డెఫినెట్గా రైట్ సైడ్ తిరుగుతాను అలా రైట్ సైడ్ తిరిగాను అనుకోండి సరోవరం దగ్గరికి వెళ్తాను దప్పిగా తీరిపోతుంది మార్గం సుగమం అయిపోతుంది యాత్ర ఆనందప్రదంగా ఉంటుంది క్షేమకరంగా జీవితం ఉంటుంది శుభప్రదంగా ఉంటుంది భక్తుడు ఎప్పుడూ తన వ్యక్తిగతమైన నిర్ణయాల మీద కాకుండా అనుకూల సంకల్ప భగవంతుని యొక్క సంకల్పం ఏదైతే ఉందో దానికి అనుకూలంగా చెరిస్తూ భగవద్భావనతో ఉంటాడు గనక అలాంటి వాడు అరణ్య మధ్యంలో ప్రవేశించి అన్యాయం అయిపోడు సరోవరంలో ప్రవేశించి దివ్యంగా జలకమాడి పానం చేసి తృప్తి చెందుతాడు అది ఏమి సరోవరం అని తెలుసా అక్కడికి నడిపించినవాడు శ్రీహరి గనక అది హరి సరోవరం హరి సరస్ కనెక్షన్ హరి సరోవరం కాబట్టి శ్రీహరి అనేటువంటి సరోవరం దగ్గరికి వెళ్తాడు లేదా సంసారం అనేటువంటి భయంకరమైనటువంటి అరణ్యంలో ప్రవేశిస్తాడు అందరం ఇలా ప్రయాణం చేసేటువంటి వాళ్ళని ఎవరు వాళ్ళు ఆడుతున్నాం ఎవరి ఆటలు పాటలు వాళ్ళు పాడుతున్నాం విపరీతమైన అహంకారంతో ఊగిపోతా ఉన్నాం తగిలినప్పుడు కానీ తగలదు దెబ్బ ఒక్క క్షణం మాట్లాడుతూ మాట్లాడుతూ హాస్పిటలైజ్ అయిపోవడానికి ఇవన్నీ ఏం చెబుతూ ఉన్నాయో తెలుసా ఏం ప్రతిసారి హాస్పిటల్కే పోవాలని లేదు శ్మశానానికి కూడా పోవచ్చు బుద్ధి ఉంటే అర్థమవుతుంది లేకపోతే ఎల్లుండికి ప్లాన్ ఉంటుంది మళ్ళీ మనసులో అర్థమవుతా ఉంది పాటలతో సాగిపోవు బాటసారి నేను పాటలతో సాగిపోవు బాటసారి నేను రిదప్పిపోతిన నీ దరికి చేరలేను ఎప్పుడు రాసిన పాటలో పాటలతో సాగిపోవు బాటసారి నేను దరిదప్పిపోతిన దారిదప్పిపోతిన నీ దరికి చేరలేను మల్లె కన్నా తెల్లనైనా మనస్సు మనసులేని స్వామి నా మనసునేలరా కాబట్టి ఎప్పుడు మనసుని మళ్ళెల్లాగా తెల్లగా పెట్టుకోవాలి చల్లగా పెట్టుకోవాలి అర్ధరహితమైనటువంటి ఆలోచనలు చేస్తే అగచాట్లన్నీ మనయే అవుతాయి ఎప్పుడు కూడాను పరమ పవిత్రంగా మనసును ఉంచుకోవడం అనేటువంటిది అలవాటు చేసుకోవాలి ప్లీజ్ అటువంటి అప్పుడు హరిసరోవరంలో ఎంటర్ అవుతాం నెక్స్ట్ శ్లోకరణ సరోజే కాంతిమత్ నేత్రం శ్రమముషి భుజ వీచి వ్యాకులే అగాధమా హరిసరసి విగాహ్య खिन्न खेदमी भवरुपरिखिन् अहम नैन अभी अन्वय भव अंटे संसारे यूमि यम భవమరు పరికి కాబట్టి సంసారం అనేటువంటి ఎడారిలో తిరిగి తిరిగి తిరిగి పరిభ్రమించి అలిసిపోయినటువంటి వాడిని అందువల్ల ఎడారిలో ఉండేవాడికి ఏం కావాలి నీళ్లు కావాలి ఎడారిలో నీళ్లు దొరకవు ఎక్కడైతే నీళ్లు లభ్యం కావద్దు ఎడారి అక్కడ కనుక వాడికి దాహం వేస్తే నీరము ప్రాణాధారం గనక నీళ్ళు లేకపోతే జీవించే అవకాశం లేదు కాబట్టి నీళ్ళు ఎక్కడ ఉన్నాయో వెతుకుతాడు ఎడారిలో దొరకవు నీళ్ళు దొరకలేదనుకో ప్రాణం పోతుంది శ్రమ ఉంటాడు తిరిగి తిరిగి తిరిగి అది శ్రమ కనుక భవ మరు కాబట్టి సంసారం ఈ ఎడారిలో తిరిగి తిరిగి తిరిగి అలసిపోయినటువంటి నేను హరిసరసి విగాహ్య శ్రమముషి ఆ శ్రమను పోగొట్టేటువంటి శ్రమముషి హరి సరసి హరి శ్రీహరి అనేటువంటి సరోవరంలో సరోవరంలో విగాహ్య మునిగా చదువు కాబట్టి వీడు అదృష్టంగా ఉంది దొరికింది అంటే లెఫ్ట్ సైడ్ పోలేదు పోయి ఉంటే అరణ్యంలో పడిపోయి ఉండేవాడు అలా పోకుండా హరి సరోవరం వైపుకే వచ్చాడు అంటే భక్తుడు అర్థం కులశేఖరాల భక్తుడు గనక అహంకారం లేనివాడు గనక నాహం కర్త అనుకునేటువంటి వాడు గనక హరిహి కర్త అని అభిప్రాయపడేవాడు కాబట్టి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చేత అటు భయంకరమైనటువంటి సంసార అరణ్యం వైపు వెళ్లకుండా హరి సరోవర వైపు తిరిగాడు అది తమాష ఆయన అనుభవమే చెప్తున్నాడు కాబట్టి నేను సంసారమనేటువంటి ఎడారిలో తిరిగి తిరిగి ఎప్పుడు అనేక జన్మల్లో ఇప్పుడే కాదు అనేక జన్మల్లో సంసారంలోనే ఉన్నాం ఇప్పుడు గత జన్మలో సన్యాసం ఉందని ఎవ్వరు అనుకోవద్దు మీరు ఎందుకని ఈ జన్మలో సంసారం ఉంది అంటే గత జన్మలో కూడా సంసారం ఉండే ఉంటుంది గత జన్మలో సన్యాసం ఉండి మళ్ళీ సంసారికి రాడు మనిషి కాబట్టి ఎవడైనా సన్యాసిగా ఉండేవాడు కూడా అనుకోవచ్చు గత జన్మలో సన్యాసి సంసారినేనే అర్థమవుతుంది గత జన్మలో సంసారిగా ఉండి పరిభ్రమించి తిరిగి తిరిగి శ్రమముషి హరిసరసి విగాహ్య కాబట్టి ఇక లాభం లేదు తిరిగి అని హరి సరోవరం వైపు తిరగడం అది వదిలిపెట్టడం సమ్యక్ న్యాస ఇతి సన్యాస కాబట్టి శ్రమముషి హరి సరసివి గాహ్య మరి మునిగిన తర్వాత దేహం చలబడిపోదు ఆనందంగా ఉంటుంది తేజోజలౌం ఆపియ పానం చేయడం ఆపియ తేజోజల తేజ అంటే ప్రకాశం ప్రకాశం అనేటువంటిది జ్ఞానం కాబట్టి తేజోజలం అంటే జ్ఞాన జలం జ్ఞానం అనేటువంటి జలాన్ని పానం చేసి కాబట్టి శ్రీహరి అనేటువంటి సరోవరంలో మునకలు వేసి హరిభక్తి అనేటువంటి సరోవరంలో మునక వేసి జ్ఞాన జలాన్ని చేసి శ్రమలన్నీ కూడా పోగొట్టుకొని ఎవరు భావమరు పరికిన్నహ కాబట్టి సంసారం అనేటువంటి ఎడారిలో పరిభ్రమించి అలసిపోయినటువంటి నేను అధ్య అంటే ఇంతవరకు తిరిగాను ఇంతవరకు పరిభ్రమించాను అలసిపోయాను ఇప్పుడు అధ్య ఇప్పుడు ఖేదం శ్రమ ఏదైతే ఉందో ఖేదం దుఃఖం ఏదైతే ఉందో ఖేదం ఖేదం అంటే శ్రమ దుఃఖం ఇవన్నీ వీటిని త్యజామి వదిలేశాను ఇంతవరకు ఉన్నాయి కాబట్టి ఎడారిలో తిరుగుతూ ఉన్నంత వరకు శ్రమ ఉంటుంది మనిషికి దప్పిక ఉంటుంది కానీ సరోవరం దగ్గరకు వచ్చిన తర్వాత దప్పికుండేందుకు అవకాశం లేదు శ్రమ ఉండేందుకు అవకాశం లేదు హాయిగా మునక వేస్తాడు విగాహ్య చలబడిపోతా దేహం అంతా కూడా ఆనందంగా ఉంటుంది స్నానం చేస్తే అందుకని మనం స్నానం చేస్తాం అనేక సార్లు కాబట్టి స్నానం చేస్తానే ఎంతో ఫ్రెష్గా తయారవుతాడు కాబట్టి ఈ సంసారం భవ మరు పరికిన్నహ కాబట్టి ఈ సంసారం అనేటువంటి ఎడారిలో తిరిగి తిరిగి తిరిగి అలసిపోయినటువంటి నేను శ్రమముషి హరి సరసి విగాహ్య కాబట్టి ఈ శ్రీహరి అనేటువంటి సరోవరంలో మునక వేయడం చేత ఆ శ్రమంతా కూడా పోగొట్టుకున్నాను కాబట్టి ఇంతవరకు ఉన్నటువంటి దుఃఖాన్ని వదిలిపెట్టేశాను ఇటువంటి అద్భుతమైనటువంటిది హరి సరోవరం దాంట్లో మునక వేయడం ఒకటి జ్ఞాన జలాన్ని పానం చేయడం రెండు మునక వేసినప్పుడు కేవలం దేహం మాత్రమే చల్లబడుతుంది అది ఎక్కడ ని పానం చేస్తే దప్పిక కూడా తీరతది దప్పిక ఏంది తృప్త భవిష్యామి అది దప్పిక అది దప్పిక సార్ ఆరనే దప్పిక అది ఎంత తీరుతూ ఉన్నా ఎన్ని అనుభవిస్తూ ఉన్నా నాకు తృప్తి కావాలి తృప్తి కావాలి తృప్తి కావాలి ఎందుకని ఇది తీరని దాహం అది కూడా తీరిపోతా ఉంది భగవంతుని యొక్క సరోవరంలో ఈ భక్తి సరోవరంలో మునకలేసినటువంటి వాడికి అది కూడా ఉండేందుకు అవకాశమే లేదు ఆ విధమైనటువంటి సరోవరంలో నేను మునక వేశానండి ఆ జ్ఞాన జలాన్ని పానం చేశాను కాబట్టి ఇంతవరకు ఉన్నటువంటి ఖేదం ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టేశాను ఇంకా శ్రమే లేదు నాకు దుఃఖమే లేదు దేహ సంబంధమైనటువంటి బాధలు లేవు మనో సంబంధమైనటువంటి వ్యాకులము లేదు అశాంతి అస్సలేదు ఎందువల్ల హరి సరోవరం జస్ట్ అండర్స్టాండ్ ఎప్పుడైతే సరోవరము అని ఎడారిలో పరిభ్రమించేటువంటి వాడు సరోవరాన్ని ఫస్ట్ చూస్తాడు అవునా ఎందుకంటే తిరుగుతూ ఉన్నాడు కదా పరికిన్నహ భవమరు పరికిన్నహ కాబట్టి తిరుగుతూ ఉన్నాడు తిరుగుతూ ఉన్నాడంటే వాడి కనిపించలేదు కనుక ఒక దశలో ఇంతవరకు ఈ సంసార ఎడారిలో తిరిగేటువంటి వాడికి సడన్ గా కనిపించింది కనిపించగాని దర్శనం మొదట దర్శనం కనిపించగాని వీడి దప్పి తీరిపోద్దే వీడి శ్రమ పోతుదే కాదు శ్రమ పోతుంది అనే తెలుస్తుంది దప్పిక పోతుంది అనేది అర్థమవుతుంది ఎందుకంటే కనిపిస్తుంది కనుక కేవలం కనిపించినంత మాత్రాన సరోవరాన్ని చూచినంత మాత్రాన దప్పిక తీరదు సరోవరాన్ని చూచినంత మాత్రాన శ్రమ తీరుతుంది దప్పిక తీరుతుంది అనేటువంటి ఆశ చిగురిస్తుంది విశ్వాసం ఏర్పడిపోతుంది ఆ తరువాత దాని దగ్గరికి వెళ్ళి మునుగుతాడు చూశారా విగాహ్య విగాహ్య హరి సరసి విగాహ్య దాంట్లో మునక వేసినప్పుడు వాడు హాయిగా ఫీల్ అవుతాడు ఆ పోగొట్టుకుంటాడు ఆ జ్ఞానజలాన్ని పానం చేసినప్పుడు హరి సరోవరంలో జ్ఞాన జలాన్ని పానం చేసినప్పుడు తృప్తి చెందిపోతాడు మరొకటి కావాలి కించిత్ నవాంచతి కించిత్ నవాంచతి ఏది కూడా కోరుకునేటువంటి పరిస్థితి లేకుండా ఉంటుంది ఎందుకని తృప్తోభవతి అమృతోభవతి కాబట్టి వాడు అమృత స్వరూపుడు అయిపోతూ ఉన్నాడు తృప్తి కలిగినటువంటి వాడు అవుతూ ఉన్నాడు కాబట్టి మొట్టమొదట చూడడం చూడగానే శ్రమపోదు చూడగానే తృప్తి కలగదు కానీ కలుగుతుంది అనేటువంటి విశ్వాసం ఏర్పడుతుంది కాబట్టి హరి సరోవరం మొదట కనిపిస్తుంది తర్వాత అనుభవానికి అందుతుంది హరి సరోవరం గ్రంథాల ద్వారా మహాత్ముల యొక్క బోధల ద్వారా పరోక్షంగా కనిపిస్తుంది కనిపిస్తుంది ఇక్కడ వింటూ ఉంటే ఓహో నేను కూడా ఆనందాన్ని పొందగలను అని అనిపిస్తుంది కానీ ఆనందాన్ని పొందడం అంతేకాదు ఎందుకని ఎవడైతే దానికోసం ప్రయత్నం చేస్తాడో వాడికే కలుగుతుంది కేవలం సరోవరం చూసినంత మాత్రాన వాడికి తప్పికి తీరదు శ్రమపోదు సరోవరంలో వెళ్లి వాడు మునగాలి సరోవరంలో ఉండేటువంటి ఆ జలాన్ని వాడు పానం చేయాలి కాబట్టి హరి భక్తి ఏదైతే ఉందో ముకుందమాలంతా విన్నంత మాత్రాన భక్తుడు కాలేడు మనిషి భగవద్గీత విన్నా భక్తుడు గారేడు భగవద్గీత చెప్పిన భక్తుడు గారేడు ఆ భక్తి ఏదైతే ఉందో ఆ సరోవరంలో వాడు మునక వేయాలి జ్ఞానగంగలో వాడు మునక దాంట్లో వాడు జీవించాలి సాధన చేయాలి అప్పుడే దాని ఫలితాన్ని అనుభవిస్తాడు భక్తి యొక్క ఫలితాన్ని అనుభవిస్తాడు లేకపోతే అనుభవించేటువంటి అవకాశం లేదు గనక అలా మొట్టమొదట దర్శనం అది ఉంది తెలియడం యార్థం చెప్పాలంటే గీతా జ్ఞాన యజ్ఞాలు ఇతరుల విషయం నాకు తెలియదు కానీ నాకు మంత్రాల తంత్రాలు మిరకల్స్ రావు గీతా జ్ఞాన యజ్ఞాలు నలభై నుంచి చేయడంలో ఉద్దేశం ఇదే జ్ఞాన చేయడం వల్ల యజ్ఞశాలలో వినేటువంటి వాళ్ళకంతా జ్ఞానమంతా వచ్చేస్తుంది అనే అమాయకత్వం ఎప్పుడూ లేదు ప్రారంభంలో లేదు ఇప్పుడు ఒకవేళ ఏదైనా వస్తే శృతి మందిరంలో రావాలి కాని అక్కడొచ్చే అవకాశాలు మరి అక్కడెందుకో స్వామీజీ ఆయన లక్షలు పెట్టి మనం యజ్ఞాలు చేసేదని సరోవరం ఉంది అనేది తెలియడానికి అర్థమవుతుంది ఇప్పుడు సరోవరం ఒకటి ఉంది శృతి మందిరం ఒకటి ఉందని తెలియడానికి అంతే సింపుల్ అక్కడ ఆయన పది రోజులు వింటానే మేము రకరకాలుగా జనాన్ని దోచి విశేషంగా జనం వస్తే ఒక్కొరొక మనస్తత్వంతో వస్తే ఒక్కొక్కటి ముఖం చూచి ఒక్కోటి ఆలోచనలు చూచి ఒకటి కళ్ళు చూచి ఒక రకరకాలుగా మేము మాట్లాడి వాళ్ళని నవ్వించి కవ్వించి వచ్చేస్తే దానివల్ల జ్ఞానం వచ్చే అవకాశం లేదు సార్ అది కాబట్టి దాంట్లో ఒక్కటే జరుగుతుంది ఓహో నేను ఏ దుఃఖంతో అయితే ఉన్నానో ఏ ఆనందాన్ని పొందలేకపోతున్నానో అలాంటి దాన్ని పొందే అవకాశం ఏదో ఉంది ఆ అవేర్నెస్ వాళ్ళకు కలగడమే కాబట్టి మొట్టమొదట ఈ సరోవరం ఒకటి ఉంది అని నీకు తెలియాలి ఆ తర్వాత నువ్వు వెళ్ళి అందులో మునక వేస్తావు విగాహ్య మునక వేసిన తరువాత శ్రమ పోగొట్టుకుంటావు ఆ తర్వాత ఆ పీయ దాన్ని పానం చేస్తావు ఆ తర్వాత నీకు దప్పిక లేకుండా పోతుంది అటువంటి హరి సరస్సు విగాహ్యాపీయ తేజోజలోకం బావమరు పరికినా కేదం అధ్య త్యజామి కాబట్టి నేను ఆ హరి సరోవరంలో మునక వేశాను గనక ఆ దుఃఖాన్ని అంతా పోగొట్టుకున్నాను హాయిగా ఉన్నాను ఆనందంగా ఉన్నాను అని చెబుతున్నాడు ఆ హరి సరోవరం కదూ అతనికే తెలుసు అక్కడేముందో ఎందుకని దాన్ని దూరంగా చూడడమే కాకుండా దాంట్లో పోయి దిగాడు గనక అనుభవంలో ఉంది గనక ఆ హరి సరోవరం ఎట్లా ఉందండి చెబుతూ ఉన్నాడు కర్రణ సరోజే కాంతిమత నేత్రమేనే భుజవీ చివే అగా హరి సరసి కర్రచరణ సరోజే సరస్ ఎక్కడైనా ఉంటే అందులో పద్మాలు ఉంటాయి అందుకనే దానికి సరోజ పేరు వచ్చింది సరోజం అంటే ఏంటి సరస్సు నుంచి పుట్టింది గనక అప్సుజా అయితే నీళ్ళలో నుంచి వస్తా కాబట్టి సరోజ అని మనం అంటున్నాం సరస్సు నుంచి ఉద్భవించింది కనుక కాబట్టి సరస్సు ఎప్పుడైతే ఉందో ఆ సరోవరంలో పద్మాలు కనిపిస్తుంటాయి కమలాలు ఉంటాయి మరి ఈ హరి సరోవరంలో పద్మాలు ఏమిటండి సరోజే సరోజే ఆ పద్మాలు ఏవైతే ఉన్నాయో అది హరి సరోవరం గనక పరమేశ్వరుడే సరస్సు రూపంలో గోచరించడం ఇంకేం లేదు ఇప్పుడు సరస్సులో ఇక్కడ దిగావనుకోండి ఏముంటాయి నీళ్ళేనా అక్కడ దిగితే అక్కడ అది ఎప్పుడైతే హరి సరోవరం అన్నావో నువ్వు ఎక్కడ ఎంటర్ అయినా హరే ఇంక రెండోది లేదని అర్థం బాగా అర్థం చేసుకో కాబట్టి ఈ హరి శ్రీహరి పరమేశ్వరుడు అనేటువంటి ఆ సరోవరంలో ఇక్కడ సరస్సులో ఎట్లాగైతే పద్మాలు ఉండాలనో అక్కడ పద్మాలు ఉన్నాయట అదేం పద్మాలంటే కరచరణ సరోజే కరపద్మం చరణపద్మం చరణకమలం కరకమలం కాబట్టి ఎక్కడ చూచినా కూడాను శ్రీహరి యొక్క చరణాలు ఆయన పాద పద్మాలే కనిపిస్తూ ఉన్నాయి ఆయన కరపద్మే కనిపిస్తూ ఉంది చెప్తా కాంతిమత్ నేత్రమేని శోభాయమానంగా ఉండేటువంటి ఏది సరస్సులో కేవలం పద్మాలే కాకుండా చేపలు కూడా ఉండాలి కదా కదులుతూ చేపలు కదులుతుంటే ఎంత అందంగా ఉంటాయి కాబట్టి అందంగా ఉండేటువంటి కళ్ళని ఏదైనా పోల్చాలి అంటే ఆహా మీ నేత్రాలు గుడ్ల గోబలాగా ఉన్నాయి అంటారా ఏమబ్బా నేను అనుకోవాలి ఒకవేళ ఉండేది అట్లాగేనైనా ఇష్టమైనప్పుడు మనకి ఇష్టమైనటువంటి వాళ్ళ నేత్రాలు అట్లాగే ఉన్నా గోబలాగా మనం గోబలాగా ఉన్నాయన్న అంటే తర్వాత గోబ కష్టం అందుకని ఆహా చేపల వలె ఉన్నవి తర్వాత వెనక్కి వెళ్ళనుకుంటాడు నా కర్మ నా సాహిత్యం ఇందుబరికి వచ్చిందని అర్థమవుతుంది కాంతిమతే శోభాయమానంగా ఉండేటువంటి నేత్ర మీని ఆ పరమేశ్వరుని యొక్క నేత్రాలు ఉన్నాయి ఆ చేపలు ఎంత అందంగా వాటి యొక్క చూపులు అవి కదులుతూ ఉంటాయో ఆ విధంగా చెల్లిస్తూ ఉన్నాయట హరి సరోవరంలో శ్రీకృష్ణ ఆ పరమేశ్వరుని యొక్క కమల నయనం అంతేంకే లేదు కమలనయనం యన కమలం పర్లేదు కాబట్టి ఆయన నేత్రాలు అనేటువంటి కమలాలు కదులుతూ ఉన్నాయి మీనం చేప కాబట్టి మీన నేత్రే నేత్రమీనే కాబట్టి ఆ నేత్రాలు చేపల్లాగట్లా కదులుతూ ఉన్నాయట అంత అందంగా అంటే ఆ సరోవరం అంతా గనక అక్కడ ఉండేటువంటి పద్మాల్లో ఆయన కరపద్మాన్ని చూస్తూ ఉన్నాడు చరణ పద్మాన్ని చూస్తూ ఉన్నాడు అట్లాగే చేపలు ఏవైతే ఉండాలనో స్వామి యొక్క నేత్రాలని చేపల యొక్క అందంతో అందువల్ల కాంతిమత్ కాంతిమత్ శోభాయమానంగా గోచరిస్తూ ఉండయి భుజవీ చివ కెరటాలు కాబట్టి స్వామి యొక్క భుజాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కెరటాలు ఇట్లా కదులుతూ ఉంటే ఇదిగో భుజాలు ఇట్లా కదులుతూ ఉంటాయి కదా నడుస్తూ ఉంటే ఇట్లా కదులుతూ ఉంటాయి ఆ కెరటాలు లేచిపడ్డట్టుగా ఉందరు ఇట్స్ ఇమాజినేషన్ మెడిటేషన్ ఇదంతా ధ్యానం భక్తుడు గనక ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు కాబట్టి నడుస్తూ ఉండేటప్పుడు చూడండి ఇట్లా పోలేడు మనిషి ఇట్లా పోతే రెండు రోలర్ అని అర్థం ఇప్పుడు ఇట్లా ఉన్నాడు ఇట్లా బొమ్మనే పోతాడేమో పోలేడు నడుస్తూ ఉంటాడు గనక ఇది ఇట్లుంటుంది ఇది యాక్షన్ ఎక్కడైనా చూడండి ఇట్లా పోతుంటాడు మనిషి ఎందుకంటే ఈ కాలు పెట్టినప్పుడు ఇది కిందకు వస్తుంది ఆ కాలు ఎత్తినప్పుడు ఇది కిందకు వస్తుంది అందువల్ల ఇట్లా పోతా ఉంటాడు అలలు కూడా ఇట్లాగే ఉంటాయి అందువల్ల భుజ వీచి వ్యాకులే ఇంకా దాని లోతు చూస్తామంటే అగాధ మార్గే కాబట్టి మనం చూసేటువంటి సరోవరాలు ఎక్కడైతే ఉన్నాయో వాటికి బాటం ఎక్కడో మనకు అర్థమవుతుంది కానీ దీనికి మాత్రం అగాధం అంటే దీని లోతు ఎవరు తెలుసుకోలేరు ఎందుకని ఎతోవాచో నివర్త అప్రాప్య మనసా సహ ఎక్కడికైతే మనసు వాక్కు వెళ్లి తెలుసుకోలేక తిరిగి వస్తూ ఉన్నాయో కారణం ఏంటి ఆ పాయింట్లో ఎండ అయిందని చెప్పడానికి లేదు అనంతం వచ్చిన బాధ ఇది అనంత సరోవరం సార్ ఇప్పుడు మనం చూసేది అంతం కలిగినటువంటి సరోవరం అందువల్ల దానికి పూడికి ఎక్కడ అంతం ఎక్కడ అనేది మనకు అర్థమవుతుంది కానీ పరమేశ్వరుడు అనంతం ఆయన ఎప్పుడైతే అనంతము సరోవర రూపంలో ఆయన గోచరించిన అనంతమైనటువంటి వాడే గనక ఆ అనంత సరోవరంలో ఎక్కడ ఆది ఎక్కడ అంత్యము అర్థం కాదు గనక అగాధ మార్గే నాకు మార్గం అగాధంగా ఉంటుంది ఇటువంటి హరి సరసి దీంట్లో నేను మునక వేసి విగాహ్య శ్రమముసి శ్రమనంతా కూడా పోగొట్టుకొని అధ్య ఖేదం త్యజామి కాబట్టి దుఃఖాన్ని అంతా కూడాను విడిచిపెట్టేశాను దప్పికంతా కూడా లేకుండా ఇదంతా ఇంతవరకు ఉన్నది ఇంతవరకు దప్పిక ఉంది ఇంతవరకు దుఃఖం ఉంది ఇంతవరకు శ్రమ ఉంది ఇప్పుడు చూస్తే శ్రమలు లేవు ఇప్పుడు చూస్తే దుఃఖం లేదు ఇప్పటి చూస్తే అసంతృప్తి లేదు దప్పిక లేదు తృప్తూహం తృప్త భవిష్యామి కాదు తృప్తూహం అహం తృప్త నిత్యతృప్త నిరాశ్రయ కాబట్టి నా తృప్తి మరొక దాని మీద ఆధారపడి ఆ విధంగా తయారైపోయాను ఇదంతా ఆ హరి సరోవరంలో మునక వల్ల నాకు కలిగింది జ్ఞాన హృదయ జ్ఞానహృదే ధ్యానజల రాగద్వేషమలాపహే యనాతి మానసే తీర్థే సరమాం గతి అద్భుతమైన శ్లోకం ఫ్రమ్ మహాభారత వ్యాసభగవానుడు జ్ఞాన హృదయ హృదం అంటే మడుగు ఒక మడుగు సరోవరం అంటున్నాం అదే మడుగు జ్ఞానం అనేటువంటి మడుగులో దిగితే తమస్ చూడండి అదే హృదయ మడుగు హృదయ కుహరం హృదయ కుహర మధ్య మనం అదే హృదయ గుహ కాబట్టి హృదయం అనేటువంటి మడుగులో దిగాలి స్నానం ఒక్కసారి చేసి చూడాలి మహాభారతంలో జ్ఞానహృదే సార్ దాంట్లో దిగితే ఏ నీళ్లుంటాయి ధ్యాన జలే ధ్యానం అనేటువంటి జలం ధ్యాన జలం కాబట్టి నిరంతరం పరమేశ్వర ధ్యానం శ్రీహరి ధ్యానం అనేటువంటి జలం దాంట్లో ఓలలాడుతూ ఉండడం అది నిర్వికల్పంగా ధ్యాన జలే మనం వెళ్ళి ఒక సరోవరంలో దిగినప్పుడు ఏం జరుగుతుంది అంటే మొట్టమొదట దేహంలో ఉండేటువంటి మాలిన్యం శుద్ధి పడుతుందా లేదా నీళ్లలో దిగితే ఏదో తారు పూసుకొని దిగితే తప్ప మామూలు మురికి అయితే పోతుంది అనుకుంటున్నా నేను నీళ్ళల్లో దిగినప్పుడు కాబట్టి ఆ మాలిన్యం ఏదైతే ఉందో అది పోతుంది ఏది సరోవరంలో దిగితే నదిలో దిగుతాం మురికి ఎంత మరి ఈ జ్ఞానమడుగులో ధ్యాన మురికి మనం మునక వేస్తే ఏ మురికి పోద్ది ఇప్పుడు ఈ హరి సరోవరంలో మునక వేస్తే అంటే మలం పోతు అక్కడ దేహ మాలిన్యం పోతుంది ఇక్కడ మలం మలం ఏంటో చెప్పండి రాగద్వేషాలు రాగద్వేష మలాపహే ఈ రాగ ద్వేషాలు లైక్స్ అండ్ డిస్ ఇది నాకు కావాలి అది నాకు వద్దు ఇది ఉంటే సుఖము అది లేకపోతే సుఖం అనేటువంటి రాగద్వేషాలు ఏవైతే ఉన్నావో రాగద్వేష మల మలాపహే దాన్ని అపహరిస్తుంది పోతుంది కాబట్టి ఎప్పుడైతే నువ్వు జ్ఞానం దిగుతావో ఆత్మ అనేటువంటి మడుగులను దిగుతావు ధ్యాన జలములను ఓలలాడుతావు రాగద్వేషాలు అనేటువంటి మాలిన్యం అపహరించబడుతూ ఉంటే యహా స్నాతి య మనసే తీర్థే ఎవడైతే యహ ఎవడైతే స్నాతి ఈ విధంగా స్నానం చేస్తా ఉండడో నిరంతరం అండర్స్టాండ్ ఇప్పుడు చివరికి ఎక్కడికి వచ్చామో తెలుసా ఇంతవరకు పూజ చేయి ధ్యానం చేయను ఇప్పుడు కాదు స్నానం చేయవనీ కనీసం ఇది డిఫరెంట్ స్నానం ఇది యహ ఎవడైతేనాతి స్నానం చేస్తూ ఉండాడో ఎక్కడ మనసే తీర్థే తన ఆంతర్యంలో ఉండేటువంటి ఆత్మ తీర్థం అందులో ఎవడైతే మునక వేసి స్నానం చేస్తూ ఉండడో ఇది మానసే తీర్థే ఇది మానస సరోవరం అర్థమవుతా ఉంది తెచ్చిస్తున్నా చాలా ఉండే మన వాళ్ళు చాలా మంది మాన సరోవరం పోయి వచ్చినప్పుడు ఫోటో తీసుకొని వచ్చి నాకు ఇస్తుంటారు ఇంత ఫోటోలు ఇచ్చారు ఇప్పుడు లామినేటెడ్ ఇస్తా ఉండారు స్వామిజీ మాన సరోవరాన్ని వచ్చాను ఇదిగో సరే ఎందుకని ఆయన ఎందుకు నాకు ఇస్తా ఉండాడు నేను పోలేదా ఆయన ఉద్దేశం నాకు తెలుసు ఆయన పోలేదని ఆయన వెళ్ళి చూసొచ్చినటువంటి భౌతిక మాన సరోవరం నేను రోజు పోతున్నాను దాంట్లోకి నీ రోజు పోతాను క్షణ క్షణం పోదు ఇప్పుడు పోతున్నా మీతో మాట్లాడుతూ ఎంటర్ అవుతా ఉన్నా ఇప్పుడు ఎంటర్ అవుతున్నా నేను మానవ కానీ ఆ మాన పోవడానికి నువ్వు శ్రమ సార్ శ్రమ ముషి హరి సరసి విహ విగా ఇక్కడ ఇక్కడ ఎంటర్ అవడం అంటే శ్రమ పోగొట్టుకోవడం నువ్వు మాన సరోవరం శ్రమతో నైనా నేను పోవద్దని చెప్పడం మీరు టికెట్ క్యాన్సిల్ చేసుకోవద్దు టిక్కెట్ను తీసుకుని అంటే క్యాన్సిల్ చేసుకోబాకండి నా ఉద్దేశం అది కాదు మీకు తెలుసు వెళ్ళాలి అక్కడ కూడా వెళ్ళాలి కానీ ఇది ప్రధానం ఊరికి తిరిగి వస్తూ ఉంటే కాదు స్వామి ఏ అని ఒకసారైనా మనిషి ఇటు తిరగాల అర్థమవుతుంది అసలు ఎక్కడుందో మాన సరోవరం అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అక్కడ పోయేది కూడా దీన్ని తెలుసుకోవడం కోసమే కాబట్టి శ్రమపడిపోవాలి నువ్వు ఒకటి డబ్బు ఊరికే పోతావా దొంగరైలు ఎక్కే దాని పేరు చూడండి కర్మ చూడండి దొంగలు ఎక్కడం వల్ల రైలుకి దొంగ రైలు అనే పేరు వచ్చింది దొంగల బండి అనేది ఒకటి ఉంది దొంగల బండి ఉంది ఇప్పుడు లేదు కానీ అసలు బండిలేవు కదా ఇప్పుడు కాదు పూర్వం దొంగల బండి అని రాత్రి పన్నెండు గంటలకు వస్తుంది తిరుపతి నుంచి బయలుదేరి పూరి పోతా ఉన్నదంటే వయ విజయవాడ రాజమండ్రి అట్లా పోతుంది అది పూర్వం నువ్వు ఎప్పుడు పోతున్నావా అని అడిగేవాడు మేము చిన్నప్పుడు ఎవరినైనా అడుగుతున్నవాళ్ళు నేను ఇంకా లేట్ అయిపోయిందండి ఇంకా భోంచేసి ఒకేసారి దొంగలబడి పోతాను నేను ఎన్న మాకు బాగా ఇది ఫెమిలియర్ అనమాట ఇది ఇది బాగా తెలిసినటువంటి వాక్యం ఇది దొంగలబడి పోతున్నానండి అనేవాడు ఆ రోజుల్లో దొంగలబడి పోతుండే పన్నెండు గంటలు కారణం ఏంటి ఆ టైంలో దొంగలంతా ఎక్కుతారు కారణం టికెట్ కలెక్టర్ కూడా నిద్రపోతాడు అప్పట్లో రిజర్వేషన్లు ఏమి ఉండవు ఎప్పుడు ఉండేది అర్థమవుతుంది అందువల్ల దొంగలు ఎక్కడం వల్ల బండి కూడా దొంగదైంది కర్మజుడి పాపం అందరిని మోసేది దానికి దొంగతనం తెలియనే తెలియదు ఈ దొంగ వల్ల దొంగ ఇది దుస్సంగం సర్వదైవతే అధ్యహక నువ్వు శ్రమ పడిపోవాలి మాన ఒకటి డబ్బు లేకుండా పోలేవు సరేనా సరేనా ఒక పేదవాడు ఉండాలనుకోండి భక్తుడు ఒక కుచేరుడు ఓ సుతాముడు పోవాలనుకోండి ఎక్కడి నుంచి పోతారు పోలేరు ఈ రోజుల్లో కనుక వాడిని ఉంటే కష్టం చాలా శ్రమ మొదటిది చాలా శ్రమ సెక్యూరిటీ పాయింట్లో చాలా గొడవ గొడవ ఇప్పుడు సెక్యూరిటీ సైడ్ కూడా చాలా పెద్ద ప్రాబ్లం మాన సరోవరం పోవాలంటే డబ్బు చాలా కావాల కానీ ఏ క్షణంలో కావాలంటే ఆ క్షణంలో మానస సరోవరం ఎంటర్ అయిపోవచ్చు అంతే జ్ఞాన హృదయే ధ్యాన జలే రగ ద్వేష మలాపహే యస్నాతి మనసే తీర్థే కాబట్టి ఈ ఆంతర్యంలో ఈ మనస సరోవరంలో ఆత్మ సరోవరంలో ఈశ్వర సరోవరంలో ఎవడైతే మునకలేస్తూ ఉన్నాడో వాడు యహ ఎవడైతే స్నాతి స్నానం చేస్తున్నాడో సహా వాడు యాతి పరమాం గతి వాడు మోక్షాన్ని పొందుతాడు వాడు మోక్షాన్ని పొందుతాడు ఏదో కాలేదు కాబట్టి ఇక్కడ భౌతికంగా మనం వెళ్ళొచ్చేటువంటి మానస సరోవరం వల్ల పొందలేకపోవచ్చేమో గాని పరమేశ్వరుని ఎవడైతే ఆ పరమేశ్వర సరోవరం హరి సరోవరం దాంట్లో ఎవడైతే మునకలు వేస్తాడో ఆ మానస స్నానం విష్ణు చింతనం మానస స్నానం విష్ణుచింతనం సరిపోయిందే ఇది ఈ విధంగా ఎవడైతే స్నానం చేస్తూ ఉంటాడో అటువంటి వాడు పరమేశ్వరుని పొంది తరిస్తాడు కాబట్టి ఇప్పుడు నాకు దుఃఖం లేదు దుఃఖం ఎప్పుడు ఉంటుంది దుఃఖం ఎప్పుడు ఉండదంటే ఒకటే చూడండదు దుఃఖం మీరు చూడండి కావాలండి ఎక్కడికైనా వెళ్ళాలి సినిమా పండి దుఃఖం ఉంటుంది చూడండి డెఫినెట్ నీ టికెట్ తీసుకొని పోయినా ఆ ఎదురుగా సీట్లో కూర్చొని ఎవరు కనుక ఇట్లా చూశాడు అనుకోండి నిన్ను దుఃఖం స్టార్ట్ అవుతుంది ఎవడు అసలు వీడు నన్ను ఎందుకు ఇలా చూస్తున్నాడని వాడు కన్నీ అట్లా ఉండడు అదేం కూడా అర్థం చేసుకుంటాడు ఇవి కొందరు వాళ్ళ కర్మలు అట్లా ఉంటాయి అర్థమవుతుంది కొందరు ప్రసన్నంగా కనపడతారు లోపల గందరగోళం ఉంటారు మళ్ళీ కొందరు ఏముండదు లోపల వాడిని చూస్తేస్తారు నా ఒక్కసారి బస్సులో ఎదురుపడతారు కూర్చొని ఉంటే ట్రైన్లో పోతా ఉంటే దొరుకుతారు ఒక్కోసారి ఇంకా అలాంటప్పుడు సచ్చినట్టుగా ధ్యానం చేయాల్సిందే మనం ఆ ఇప్పుడు చెబితే చేయం కాని అట్లాంటి వాడు కనుక ప్రయాణంలో దిగిలాడు అనుకోండి ఏం చేస్తావాడు ఎంత చెబుతావా ధ్యానం అందువల్ల మనం ఎప్పుడు కనుక ధ్యానం చేస్తే వాడు మనకు టచ్ కాకుండా ఉంటాడు నా మాట వినండి వాడు టచ్ చేయినప్పుడు వాడి కోసం కళ్ళు మూసుకోవడం కాకుండా ఎప్పుడు ధ్యానం కనుక ఉంటే సరేనా వాడు మనకు తటస్థపడ్డావు ఇది హరి సరోవరం ఆ హరి సరోవరంలో మునకలు వేసి ఆనందాన్ని పొందాడు నెక్స్ట్ అందువల్ల చెప్తున్నాడు అయ్యా నా అనుభవం ఇది చూడు నా అనుభవమే నీకు పంచుతున్నా నా మాట విను నేను ఎప్పుడు డబ్బు లేదు కనుక నేను ఆ మాన సరోవరం తిరిగి రాలేను అవన్నీ చేయలేను రోజు పోయి కాశీకి పోయి గంగలో స్నానం చేయలేను నేను కానీ గంగలో స్నానం చేయకపోతే నేను జీవించలేను అందువల్ల నిరంతరం ఆత్మ గంగలో స్నానం చేస్తూ ఉంటా చాలా గొప్ప విషయం ఇప్పుడు ఆత్మ ప్రదక్షిణం అంటారే పరమేశ్వరుడు ప్రదక్షిణం చేయాలా యాని కానిచ్చే పాపాన్ని జన్మాంతర కృపానిచ్చండి మన ఇంట్లో కూడా చేస్తా ఉంటారు మీరు చేస్తారు అదే గనక పురోహితుడు కానీ వచ్చేది మన దగ్గర జయిస్తాడు నాయనా యాని కానించే పాపాన్ని అలా అయిపోయింది అప్పుడులా ఆత్మ ప్రదక్షిణం ఆ ఒక చుట్టు తిరగండి మీ చుట్టూ మీరే మన చుట్టూ మనం ఎందుకో తెలుసా భగవంతుడు ఇక్కడే ఉండాడు గనక థ్యాంక్ యూ దేహో దేవాలయ ప్రో జీవో కాబట్టి హే భగవాన్ నీ చుట్టూ తిరగాలంటే నా వల్ల అయ్యే పని కాదు ఇది అందువల్ల ఈ దేహంలో నువ్వు కదూ ఇక్కడే ప్రదక్షిణం చేస్తే పరమేశ్వరుడు ప్రదక్షిణం చేసినట్టే ఇవంతా శాస్త్రం మనకు కాబట్టి మానస సరోవరం ఎడలేదు అనేటువంటి దిగులు నీకు అవసరం లేదు నువ్వు మానస స్నానం విష్ణుచింతనం పరమేశ్వరుని యొక్క ధ్యానం నిరంతరం ఆత్మధ్యానంలో ఆంతర్యంలో ఉండిపోవడం ఏదైతే ఉందో ఇది హరి హరి సరోవరంలో నువ్వు మొనకేసి ఆ జ్ఞాన జలాన్ని పానం చేసి ఇంతవరకు ఏ ఎడారిలైతే పరిభ్రమిస్తూ ఉన్నావో ఆ ఎడారి వల్ల కలిగినటువంటి శ్రమను పోగొట్టుకొని దపికను పోగొట్టుకొని ఆనందంగా దివ్యంగా ఆ భగవంతుని భుజాలనేటువంటి కేరటాలు కదులుతూ అంటే దర్శనం ఇంకేం దర్శనం కాబట్టి ఆయన యొక్క దివ్యమైనటువంటి నేత్ర సౌందర్యాన్ని నువ్వు వీక్షిస్తూ ఆయన చరణకమలాల్ని దర్శిస్తూ ఆయన కరకమలాల్ని దర్శిస్తూ జీవించవచ్చు అది ఎట్లాగో చెప్తున్నాడు ఎందుకంటే నేను ఇట్లా గనక సరేనా నేను ఎంత చెప్పినా నీకు చెప్పినప్పుడు మాత్రమే ఆనందంగా ఉంటుంది నువ్వు దిగితేనే నీకు ఆ తెలిసి వస్తుంది రాజగృహ భోజనాదిషు తదైవ దృష్టత్వాత్ భోజనాన్ని చూస్తే నీకు ఆకలి తీరదు నువ్వు తింటేనే ఆకలి తీరుతుంది ఎవరెవరో భక్తి చేసిన వాళ్ళు వాళ్ళ అనుభవాల్ని చెబుతూ ఉంటే నువ్వు ఆనందించినంత మాత్రాన్ని నీకు ఒరిగేది ఏమీ లేదు అది నువ్వు కూడా పొందాలి కాబట్టి నాయన నా మాట విను నేను ఎప్పుడూ పరమేశ్వరుని మరిచిపోను ఒక్క క్షణం కూడా విడిచిపెట్టను నా హృదయంలో ఆయన తప్ప రెండవ లేడు అందువల్ల ఆ జ్ఞాన నేను మునక ఆత్మ సరోవరంలో ఆనందంగా ఉంటాను నువ్వు కూడా అలాగే ఉండు దాన్ని మాత్రం మానద్దు సరసి జనయనే సంఖ చక్రే మురవిరమస్వ చిత్తర సుఖతరం అపరం నజాతు జానే నే హరిచరణ స్మరణామృత్యం మనస ఎందుకని అద్యాసం మాట చిత్త అది అది అడ్రస్సింగ్ అది సంబోధన హే చిత్తమా అని అర్థం చూడు నీకొక్కటి మాట చెబుతాను నువ్వు కూడా తిరుగుతూ ఉన్నావు కదా ఏ మనసా ఈ ప్రపంచంలో ఏం కావాలని నీకు దేని తిరుగుతాడు ఎవడైనా సుఖం కోసమే ఆనందం కోసమే కదా నీకు ఎక్కడైనా దొరికిందే నేను చెబుతాను చూడు ఒకవేళ నీకు దొరికితే దొరకచ్చేమో గానీ నేను చెప్పేంత ఆనందం ఎక్కడా లేదు నాకు కనిపించలేదు ఇంతవరకు అలాంటి చెప్తున్నాను నీకు హరిచరణ స్మరణామృతేన హరిచరణ స్మరణామృతేన తుల్యం సరైనటువంటి దాని సమానమైనటువంటిది అపరం సుఖతరం సుఖతరం అపరం అపరం సుఖతరం నా జాతు జానీ అది సుఖం కోసమే కదా మనసా నువ్వు వెళుతున్నావు ఈ ప్రపంచంలో ఎక్కడైనా సుఖపడ్డావా నువ్వు నేను చెబుతున్నాను విను ఏ సుఖం కోసమైతే ఈ ప్రపంచంలో నువ్వు వెతుకుతున్నావో తిరుగుతున్నావో అటువంటి సుఖాలు నువ్వు ఎన్ని అనుభవించినా ఈ ప్రపంచంలో నీకు దుఃఖమే మిగిలిపోద్ది సరేనా అన్ని సుఖాల మించినటువంటి సుఖం ఏ సుఖంతో ఈ ప్రపంచంలో ఉండేటువంటి సుఖాలన్నిటినీ ఒక్క చోటగా తీసుకొచ్చినా కూడాను సూర్యుని ముందు క్రవృత్తి వెలిగించినట్టుగా ఉంటుందో అటువంటి సుఖం నేను చెబుతాను విను దానికి మించిన సుఖం ఏది లేదు ఏంటది హరి చరణ స్మరణామృతే కాబట్టి శ్రీహరి యొక్క పాద ఏవైతే ఉన్నాయో వాటిని స్మరించడం అనేటువంటి దానితో స్మరణామృతం దాంతో తుల్యం సమానమైనటువంటిది అపరం సుఖతరం మరొక రకమైనటువంటి సుఖతరమైనటువంటి వస్తువు నా జాతు జాని నేను ఎరగనే ఎరగనే నాకు అసలు తెలియనే తెలియదు ఈ ఎక్కడ వెతికి వెతికి చూచాను ఎక్కడా లేదు కాబట్టి ఏ సుఖాలు నీకున్నాయో అవన్నీ నువ్వు అనుభవించిన చెబుతున్నాను ఈ శ్రీకృష్ణ మన శ్రీహరి యొక్క చరణామృత పానం ఏదైతే ఉందో శ్రీహరి పాదపద్మం సేవనం ఉందో దానికి సమానమైనటువంటి సుఖం ఈ ప్రపంచంలో ఎక్కడా నీకు లభ్యం కాదు గనక ఇదిగో నా మాట విని విరస్వమా అది మా విరమస్వ ఆ యొక్క చింతనని ఆ యొక్క ధ్యానాన్ని ఆ యొక్క స్మరణని చిత్తా హే మనస నువ్వు ఆ పరమేశ్వరునిలో ఏ సుఖాన్ని అయితే పొందాలనో దాన్ని మాత్రం విరమించుకోకు విరమస్య విరమస్వ మా విరమస్వ విరమస్వ మా ఏంటండి సరసిజనయనే ఇంకా సరస్ముద సరసిజ సరోవరం నుంచి పుట్టినటువంటి పద్మం గనక పద్మనయనుడు కమలలోచనుడు సరసిజనయనే సశంఖ చక్రే ఒక చేతిలో శంఖము ఇంకో చేతిలో చక్రము ధరించున్న శ్రీహరి కాబట్టి ఆయన యొక్క నేత్రాలు చూస్తే కోమలమైనటువంటి ఆ నేత్రద్వయం పద్మలోచనుడు కమలలోచనుడు ఎందుకంటే కమలమనేటువంటిది పద్మం అనేటువంటిది జ్ఞానానికి సంకేతం మన యొక్క సంప్రదాయంలోనే మీకు తెలిసి అనేక సార్లు చెప్పాను కాబట్టి ఆయన చూపు ఏదైతే ఉంటుందో అది జ్ఞాన దృష్టి సరసిజ నయనే నయనే కాబట్టి ఆయన గనక చూశాడు అని అంటే మాత్రం అది చల్లని చూపు హాయినిచ్చేటువంటి చూపు ఒక్కసారి ఆయన దృష్టి గనక అట్లా పడిందా నీ హృదయంలో శాంతి నిండిపోద్ది సుఖాన్ని ప్రసాదించేటువంటిది శాంతిని అనుగ్రహించేటువంటిది నిత్య శాంతిని ప్రసాదించేటది ఆయన చూపు అందుకని హే భగవాన్ నీ దృష్టి నా మీద పెట్టు పరమేశ్వరుని అడుగుతాం అయ్యా నేను నీ ఆలయానికి వస్తున్నా నిన్ను చూడాలని కాదు నువ్వు నన్ను చూస్తావని అర్థమవుతుంది ఇప్పుడు స్వామి ఎందుకు అప్పుడు చెప్పాడు ఎందుకంటే నీ దృష్టి పడాలి నా దృష్టి అది కర్మ దృష్టి అంతా జనాన్ని చూసి చూసి చూసి వీసికి పోయాను ఈ దృష్టి కాదు నీ దృష్టి నా మీద పడాలి నీది కేవలం జ్ఞాన దృష్టి నాది రాగద్వేషాల దృష్టి కాబట్టి ఈ రాగద్వేషాల దృష్టి ఉపయోగం లేదు నీది జ్ఞాన దృష్టి కనుక అది కనుక పడితే అంటే చాలా ప్లీజింగ్ పరమేశ్వరుడు గనక మన వైపు కనుక చూశాడంటే శాంతి నిండిపోయింది అర్థం ఎంత దుఃఖంలో ఉన్నా సరే అటు గజేంద్రుడి వైపు చూశాడు గజేంద్రుడి శాంతి వచ్చింది ఇటు ప్రహ్లాదుడి వైపు చూచాడు ప్రహ్లాదుడి శాంతి వచ్చింది అటు మీరా వైపు చూచాడు మీరాబాయికి శాంతి వచ్చింది ఎవరిని ఆయన చూస్తాడు ఆయన దృష్టి ఎవరి మీదైతే పడుతుందో వాళ్ళు శాంతి సాగరంగా మారిపోతూ ఉంటారు అటువంటి శాంతిని ప్రసాదించేటువంటి జ్ఞాన దృష్టి కనుక సరసిజ నయనే ఈ సరేనా నయనే సశంక చక్రే ఏ మనస మనకు చెప్తున్నాడు స శంక చక్రే కాబట్టి ఒక్కచోట ఒక చేతిలో శంఖం ఉంది ఇంకో చోట్లో చక్రం ఉంది శంఖం ఏంటది పంచజన్య పంచజన్య శంఖాన్ని పూరిస్తాడు శంఖ ఎప్పుడైతే ఆయన శంఖాన్ని పట్టుకొని ఉండాడో ఆయన దర్శనంతోనే మనలో అమంగళాలు దూరం అయిపోతాయి వెలుగొచ్చినటువంటి చోట చీకటి ఉండేందుకు అవకాశం లేదు శంఖం మంగళకరమైనటువంటిది పరమేశ్వరుని చేతిలో ఉంది అందులో పంచజన్యం అది ఎందుకంటే అదొక పిలుపు ఏ ఎక్కడిక పోతుండ అది పంచజన్యం వేర్ ఆర్ యూ గోయింగ్ సామి చెప్పు కమాన్ లెఫ్ట్ పోతున్నా రే అరణ్యం ఉందరా సరోవరం ఉంది హరి సరోవరం హరి సరోసైట్ సైడ్ ఉంది అర్థమవుతుంది సేమ్ అదే ఇంట్రడక్షన్ అస్తుంది అంత ఇంకే లేదు హరి సరోవరం వైపు అని నిన్ను పిలవడం శంఖం అంటే అంతేగాని ఏదో భిక్షానికి వచ్చేవాడు శంఖం ఊదడం కాదు అది శంఖం అంటే నీకు పిలుపు డివైన్ కాల్ నువ్వు పోయే మార్గం అది కాదు నాయనా ఇటు రా నా వైపుకి రా ఎక్కడికి పోతున్నావే ఎందుకు ఎక్కడెక్కడికో పోతున్నావు ఇప్పటికనుభవించినటువంటి దుఃఖాలు చాలవా నీకు కష్టాలు చాలవా నీకు నీ అనుభవాలన్నీ నిన్ను ఆ వైపే తీసుకుపోతాయి నా మాట వినో గతంలో నువ్వు ఆ వైపు వెళ్ళావు గనక నీ అనుభవాలన్నీ అటు ఉన్నాయి గనక ఎవడు ఏ పని చేసినా తన అనుభవంలో ఉండేది చేస్తాడే గానీ తన అనుభవానికి మించి భిన్నంగా అతీతంగా చేయలేడు గనక నీ అనుభవాలన్నీ ప్రపంచకంగా ఉన్నాయి కాబట్టి ఆ మార్గంలో పెడుతున్నావు చెడిపోతావు నా మాట వినో కష్టాలకు గురవుతావు నీకోసమే చెప్తున్నా ఇదిగో ఇటు తిరిగో ఎవరిదో ఆతియని పిలుపు ప్రేమకే కను చూపు క్షణమైన మరపురాని మధురమైన తలపు ఎవరిదో ఆతియని తీయని పిలుపు పాంచజన్యం వస్తారు అదే పిలుపు ఆ పిలుపే మనసుకు మలుపు పోతుండవు కదా తిరిగిట టర్న్ అది దారి అది అరణ్యాన్ని తీసుకెళ్తది ఆ పిల్లుపే మనసుకు మలుపు జగతిలోన తనదే గెలుపు అటు పోయినా ఓడిపోతావు సరే అరణ్యం గెలుగా అవునన్నా కాదనుకున్నా లోకానికి తానే వేలుపు ప్రపంచం కాదు బోధను పంచి బాధను దించే బోధను పంచి బరువును దించే గీతాచార్యుని అండి మళ్ళీ గీతారాచన మీద పోతుంది మనసు నా కలమది అక్కడ పోతా ఉంది అధ్యాయం మీదకి అక్కడ ఉంది కనుక బోధను పంచి బరువను దించే గీతాచార్యుని పిలుపు పంచజన్యమేదో తెలుసా గీత పిలుపది గీతాచార్యుని పిలుపు మోక్షిష్యామి మా సుచహ అహం థా సర్వ పాపేభ్యో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అది అపిలుపు పంచజన్ సశంక చీట కుండలే విష్ణు సహస్రాము అర్థమవుతుంది ఆ శంకాన్ని పూరించడం పాంచజన్యం పూరించడం ఆయన సర్వధర్మాను పరిత్య అన్ని దారులు వదిలిపెట్టాయి మామేకం శరణం రజా ఇట్లా రైట్ సైడ్ రా హరి సరోవరం అహం త్వా సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి కాబట్టి సమస్తమైనటువంటి పాపాలని పోగొడతాను ఏంటి ఆ పాపాలు ఇదిగో రాగద్వేషాలు ఇవన్నీ ఈ మాలిన్యాన్ని పోగొడతాను హరి సరోవరంలో దిగు మోక్ష ఇష్యామి మా నీ తప్పిగా తీరిపోతుంది నీ శ్రమ పోతుంది ఆనందంగా జీవించగలుగుతావు ఇటువంటి ఆనందాన్ని నేను ఇది ప్రసాదిస్తాను ఇది పంచజన్యం సరేనా ఒకవైపు పంచజన్యం సరసి జనయనే సశంఖ అది చక్రే అదేంటిది చక్రే దర్శనం సుదర్శనం మనస్తత్వాత్మకాత్ సుదర్శనం సుదర్శనం అంటే ఏంటంటే మనస్తత్వాత్మకాత్ అంటే ఆచార్యుల వారి భాష్యంలో సుదర్శనానికి భాష్యం చెప్పినప్పుడు అన్నారు మనసులో ఉండేటువంటి ఒక స్పష్టత చాలా క్లారిటీ బ్యూటీ ఇక్కడ పిలుస్తూ ఉన్నాడు కదా శబ్దం ఇది విన్నాం అనుకోండి మనం ఇది విన్నాం గీత యొక్క బోధే అది పంచజన్యం అది అర్థం చేసుకున్నాం అనుకో దానికి సంబంధించినటువంటి గనక స్పష్టత కనుక మన మనసులోకి వచ్చిందంటే పంచజన్యం చెప్పేది విని ఆ తర్వాత నెక్స్ట్ ఏంటో తెలుసా సుదర్శనం అది నెక్స్ట్ అది చక్రం సుదర్శన చక్రం సరసిజ నయని సశంక చక్రే మురిది మురది ఆ ముర అనేటువంటి రాక్షసుని సంబరించినటువంటి మురారి ఎవరైతే ఉన్నాడో ఆయన మురభిది రంతుం రంతుం ఆయనలో రమించడం క్రీడించడం ఆనందించడం ఆ హరి సరోవరంలో జలకాలాడడం ఏదైతే ఉందో రంతుం చిత్తా ఏ మనసా రంతుం మురభిది రంతుం విరమస్వ అది ఆడ అది బ్యూటీ కాబట్టి ఆ పద్మ సౌందర్యంతో శోభించేటువంటి వాడు కమల లోచనుడు ఓ పాంచజన్యాన్ని పూరిస్తూ నీ యొక్క కర్తవ్యాన్ని తెలియజేసేటువంటి వాడు పరమేశ్వరుడు చెప్పిన మార్గంలో నువ్వు నడిస్తే నీకు సుదర్శనాన్ని అనుగ్రహించేటువంటి వాడు మనలో ఉండేటువంటి అజ్ఞానాలంతా నశింపజేసేటువంటి వాడు గనక మురారి ముర అనేటువంటి రాక్షసుని సంభరించాడు ముర అంటే ఎవరో కాదు అజ్ఞానం అజ్ఞానం అనేది ఆ ముర అనేటువంటి రాక్షసుని రాక్షసుని సంభరించడం చేత మురారి అయ్యాడు మురీ రంతుం ఆయనలో రమించడం ఏదైతే ఉందో విరమస్వ మా దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విరమించవద్దు విరమించవద్దు దాన్ని మాత్రం వదిలిపెట్టబాదు ఎందుకని సుఖతరం అపరం నా జాతు జానే హరిచరణ స్మరణామృతైన తుల్యం హరి చరణ స్మరణ అమృతి అయిన తుల్యం కాబట్టి శ్రీహరి యొక్క పాద పద్మాల్ని పరమేశ్వరుని యొక్క చరణ కమలాల్ని స్మరించడం అనే దాని వల్ల ఏర్పడేటువంటి సుఖం ఏదైతే ఉందో అంతగమించినటువంటి సుఖం అంతగమించినటువంటి ఆనందం అపరం సుఖతరం దానికన్నా వేరుగా అంతకన్న మించినటువంటి సుఖం నా జాతు జాని ఈ ప్రపంచంలో నాకెక్కడా కనిపించడం లేదు అనుభవంతో చెప్తున్నాను విను కాబట్టి నీకు కావాల్సిన సుఖమే కదా అవును సుఖమే మరి సుఖాన్ని ఎక్కడ పొందుతావు నువ్వు అదేతమ్మా సుఖాన్ని ఎక్కడ పొందుతావు చెప్పు ఎందుకు ఈ ప్రపంచంలో లేదంటున్నా తెలుసా ఈ ప్రపంచంలో నీకు లభ్యమయ్యేటువంటి సుఖాలన్నీ పరిమితంగా ఉంటాయి పరిమితంగా ఉంటాయి సుఖం కలగడానికి చాలా విషయాలు కావాలి ఇప్పుడు స్వామీజీ నేను రుచికరమైన పదార్థం భోంచేయాలి నాకు సుఖం కలుగుతుంది అన్నామనుకోని లేదని చెప్పడం లేదు సుఖం అల్పం అల్పసుఖం ఉంది ఇందులో లేదని చెప్పడం లేదు కాకపోతే ఏంటో తెలుసా కలగచ్చు కలగపోవచ్చు రిస్క్ ఎందుకండి స్వామి వస్తువు ఉంది ఆకలి లేదు వాట్ నెక్స్ట్ వస్తువు ఉంది రుచి లేదు అందువల్ల కదా ఒక్కో చోట సుదర్శన చక్రంలాగా వెళుతూ ఉంటాయి ప్లేట్లు వెళ్ళలో చూచరలేదు మీరు పులిహో పులిహోర తెచ్చి పెడితే ఆ పులిహోర నాకు చాలా ఇష్టమని నోట్లో పెడతాడు కర్మగాలి అక్కడే ఒక ఉప్పు కళ్ళు లేదో అది వెళ్ళిపోద్ది అంత ఉప్పకుండా చే అప్పుడు నాకు శ్రీహర్ అయిపోతాడు సుదర్శన చక్రం అర్థమవుతుందే కాబట్టి వస్తువు ఉంది రుచి లేదు కన్నేమో దాన్ని కావాలంటూ ఉంది నాలుకేమో దాన్ని ఉంది సీ ది డిఫరెన్స్ కాన్ఫ్లిక్ట్ ఇది ఒక్కొక్కసారి రుచికరంగా వస్తువు ఉంటుంది ఆకలి ఉంటుంది తినాలని తమస్ చూడండి ఇంకే రుచికరంగా వస్తువు ఉంది మనకిష్టమైన వస్తువే ఆకలి ఉంది తినబోతాము ఈ లోపల ఫోన్ వస్తుంది ఆ ఫోన్ ఎత్తుకుంటాము మనకు చాలా అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి వ్యక్తి చనిపోయాడు అంతే ఆకలి ఉంది వస్తువు ఉంది ప్రియ వస్తువు ఉంది ప్రియత్వం ఉంది ప్రియం లేదు అర్థమవుతుందా ఇప్పుడు దేహం సహకరించినప్పుడు ఇంద్రియాలు సహకరించదు దేహము ఇంద్రియాలు సహకరిస్తే మనసు సహకరించదు మనసు సహకరించినప్పుడు దేహం సహకరి ఇట్లా వచ్చిన బాధ అందువల్ల ఇవన్నీ ఒక్క చోటకు వచ్చాయనుకోండి అప్పుడు మన కలిగేది ఆనందం అర్థమవుతుంది ఇవన్నీ ఒక చోటకు వస్తే కదలతుంది ఎంత కదులుతుంది సుఖం అల్పం అది అయిపోయింది అనుకోండి మళ్ళీ లేదు కాబట్టి ఏ వస్తువుని మనం అనుభవించిన సంక్రాంతి రిబేట్ ఉంది పట్టు చీర కట్టుకున్నాం సరేనా ఇంట్లో నుంచి వచ్చినట్టు చాలా హాయిగా బ్రహ్మాండంగా డిఫరెంట్ నాకు కూడా శృతి మందిరంలో డౌట్ వస్తుంది రోజున నడవడం అనేది కారణం ఏంటంటే ఓహో సంక్రాంతి నడకేమో అని అనుకుంటుంటాం ఈ నడక ఎంతసేపు టూ మినిట్సే మళ్ళీ ఇంకో ఆవిడ కనుక ఇంతకన్నా బెటర్ చీరతో కనపడింది అనుకోండి ఇలా పోయిన చెయ్యి ఎలా అర్థమవుతుందే ఆ చీర ఈ చీరని అది అది ఆస్ట్రేలియా ఇది ఇండియా క్రికెట్ మ్యాచ్ ఏం చేయాలి చెప్పండి ప్రతిదీ ఇట్లాగే ఉంటుంది ఈ ప్రపంచంలో ఒకవేళ ఉన్నాయి అనుకునేవి ఎక్కువ కాలం ఉండవు కాబట్టి ఈ వస్తువుల సుఖపడాలంటే వస్తువు మీద మన దేహం మీద ఆధారపడి ఇంద్రియాల మీద ఆధారపడి ఉంది ఉండే అభిష్టాల మీద ఆధారపడింది ఇవన్నీ ఒక చోటకు రావు అందువల్ల సుఖాలు కనపడతా ఉంటాయి ఎండమావిలో నీళ్లు కనపడ్డట్టుగా కనపడతా ఉంటాయి ఇప్పటివరకు ఎవ్వరి తృప్తి తీర్చినటువంటి దాఖలాలు లేనే లేవు ఇవి కూడా అట్లాగే ఇది వస్తువులతో వచ్చిన బాధ ఇంకేంటి చెప్పండి పరిస్థితులు పరిస్థితులు మారిపోతుంటాయి సన్నివేశాలు మారుతూ ఉంటాయి ఎప్పుడు ఒకే సన్నివేశం ఉండదు సుఖపడలేము పైగా మన ఇంద్రియాల్లో ఒకదానికి నచ్చింది ఒకదానికి నచ్చదు కన్ను కావాలనేటువంటిది నాలుగొద్ద ఉంటుంది ఇది ఉండే తమాష ఈ రెండింటి మధ్యలో ఏం చేయాలని మనసుకు తెలియదు అందుకని చెయ్యి బయలుదేరుతుంది చెయ్యి బయలుదేరి తల ఎందుకంటే నువ్వు ఏదో డిసైడ్ చేయని అది అలా తలకుండా నా కర్మ అనేది ఎందుకంటే ఇక్కడ డిసైడ్ కావాలా డిసైడ్ కాదు ఎందుకంటే ఈ రెండు డిఫరెంట్గా ఉండే రెండు నావే వచ్చిన బాధ అది రావణాసుడు తలలాగా కనుక సన్నివేశాలు ఒక విధంగా ఉండవు సుఖాన్ని ఇచ్చేటువంటి వస్తువులు ఒక విధంగా ఉండవు ఇన్నిటి మీద ఇవి ఆధారపడి ఉండవు ఇంకా మనుషులు వాళ్ళ వల్ల ఏం సుఖపడాలనో మనకేం తెలియదు అందువల్ల ఆయన ఉంటే నాకు ఆనందం ఇవి ఉంటే ఆనందం ఆయన ఆనందం ఆయన ఆయన అడుగుతాం నువ్వు ఆనందంగా ఉండవు లేదంటాడు ఇంకేం ఆనందం ఆయన ఆయనే ఆనందంగా లేనివాడు నీకేం ఆనందం ఇస్తాడని అడుగుతున్నా నేను ప్లీజ్ టెల్మీ చెప్పండి అర్థమే కాదు ఇప్పుడు ఆయనంటే నాకు ఆనందం అంటే ఆయన రావడమే దుఃఖంతో వస్తుండే నీకేం ఆనందం అయిన వల్ల ఏ చెప్పండి ఇప్పుడు ఉప్పు అయినా సరే నేను చెప్పే ఉప్పు ఉప్పుగా ఉంటుంది కదా ఎక్కడైనా ఉప్పుగానే ఉంటుంది పంచదారు పంచదారగా ఉంటుంది అట్లా మనిషి ఉండా ఉండడు ఉదయం ఒక విధంగా ఉంటాడు మధ్యాహ్నం ఒక విధంగా ఉంటాడు సాయంత్రం ఒక విధంగా ఉంటాడు ఉదయం అనిపిస్తుంది బా నా దృష్టం కదా ఇట్లాంటి వ్యక్తి నా జీవితంలో స్నేహితుడు కావడం అన్న కావడం తమ్ముడు కావడం భర్త కావడం అని పొంగిపోయి మళ్లీ మధ్యాహ్నం పోయినానికి వచ్చినప్పుడు అనిపిస్తుంది కర్మ ఎప్పుడో చేసుకొని ఉంటా స్వామి చెప్పింది కరెక్ట్ అర్థమవుతుందే ఎందుకో తెలుసా ఉదయం పోయినాడు మళ్ళీ మధ్యాహ్నానికి అట్లాగే వస్తాడని నమ్మకం లేదు ఒకవేళ అతను వచ్చాడు అనుకోండి మన మనసు మారిపోతుంది ఇదోటి మళ్ళీ కాబట్టి ఎవరి మనసులో ఒకే విధంగా ఉండవు అందరి మనసులో మార్పు చెందుతూ ఉంటాయి ఏవి మారుతూ ఉంటాయో వాటిని మనసులు ఒకవేళ మారకుండా ఉండినా మనిషి మటుమయం అవుతాడు ఈ ప్రపంచంలో సుఖం పోతుంది ఇది అందువల్ల ఇటువంటి సుఖాలు ఉన్నాయన ఏ చిత్తమా మనసా సుఖతరం అపరం అపరం సుఖతరం నా జాతు జానే నాకెక్కడ కనిపించడం లేదు హరి చరణ స్మరణామృతైన తుల్యం అపరం సుఖతరం అహం నా జాతు జానే దీనికన్నా మించినటువంటి ఆనందం ఎక్కడుందో ఈ ప్రపంచంలో నాకు గోచరించడం లేదు కాబట్టి నేను చెప్తున్నాను విను ఎవరికైతే ఆ కమలలోచనుడు శంఖక్రహరి మురారి ఆయనలోనే ఆ సరోవరంలో మునకలేస్తూ ఉండేదనేది మాత్రం విరమస్వమా ఎట్టి పరిస్థితుల్లో కూడాను దాన్ని విరమించవద్దును బహుధ యామీశ్చిర నమీన ప్రభవతి పాపరిపవ స్వామీ నను శ్రీధర ఆలస్యం వ్యపనీయ భక్తి సులభం ధ్యాయస్వ నారాయణ లోకస్ వ్యసనాపనోదనకర దాసీతమాషా మా భీ భీ అంటే భయపడ్డాం భీహంటే భయం మా భీ మందన మందమే మూఢమతే మూఢమతే ఓ మందమతి నువ్వు భయపడద్దు దేనికి బహుదా విచింత్యా అనేక విధాలుగా ఆలోచించి ఏ విషయం యామి యాతనాహ యామి యాతనాహ చిరం బహుదా విచింత్యాండి రేపిడు యముడు పెట్టేటువంటి బాధల్ని తలుచుకొని నరక బాధలు చూడతామంటూ యమయాతన అంటావు చూడండి అది యామి అంటే యముడికి సంబంధించినటువంటి యాతనాహ యమయాతనండి నేను యమయాతన పెడుతున్నామంటాం కదా ఇది వచ్చి తమాషా యామి యాతనాహ చిరం బహుదా విచింత్య కాబట్టి రేపు యముడు పెట్టేటువంటి బాధలు అంటే నరక బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆలోచన చేసి రేపు ఎట్లబ్బా నేను తరించకపోతే రేపు యమలోకం పోతే నరకలోకం కొందరు చెప్తుంటారు కదా మతాల్లో ఇంకా ఎంతైనా ఉంటుంది దాని గురించి నేను తీసుకెళ్లే వేసేస్తాడు ఒక పెద్ద అగ్నిగుండంలో వేసేస్తాడు నువ్వు కలిపతా ఉంటావు చావవు నిప్పు ఆరదు మనిషి చావడు మన ఇంటుంటేనే భయంగా ఉంటుంది చిన్నప్పుడు అయితే భలే భయపడేవాడు ఇది గరుడు పురాణంలో దీన్ని వాళ్ళు కాపీ కొట్టారో తెలియదు నాకు వాళ్ళు దీన్ని కాపీ కొట్టారో తెలియదు గరుడు పురాణంలో కూడా ఈ కథలన్నీ అర్థమైందే అసలు మనిషిని ఎట్లా ఫ్రై చేస్తాడో దోశ మసాలా దోశ వేసేది పురాణంలో ఒకప్పుడు చెప్తానులే ఇప్పుడు భయపడతాను మీరు వద్ద అందుకని గరుడు పురాణం అంటే మేము చిన్నప్పుడు చిన్నప్పుడు అయినా అది గారెడి పురాణం పక్కన పెట్టండి అని ఎందుకంటే ఇట్లాంటివన్నీ ఉన్నాయి దాంట్లో ఎవరో చొప్పించుంటారు కాలానుగుణంగా కాలగతం అయిపోతుంటాయి కొన్ని కొన్ని కొన్ని లేనివి వచ్చి కలుస్తూ ఉంటాయి గరుడు పురాణాలు కూడా ఉన్నాయి ఇట్లాంటివన్నీ కాబట్టి నరకయాత్రలు ఏవైతే ఉన్నాయో వీటిని బహుధా అనేక విధాల విచింత్య విశేషంగా చింతించి ఏ మందబుద్ధి మందమతి भयपड़ा अवसर लेक अमी अह अत्या द्वाक अर्थम चुस्क नी नह मूडवि प्रभवंति पाप ऋप स्वामी नु श्रीधर एंटे अया नह ఆమె నహ నహ మన యొక్క స్వామి నను శ్రీధర మనకు ఎవరి మనం ఎవరిని ఆశ్చర్యంచుకున్నాం మన స్వామి ఎవరు కృష్ణుడు కదా కదా సుదర్చిత నాచం అంటే ఏంటి ఎవరు అధిష్టాన దేవత శ్రీధర శ్రీధరుడు కదా నను అవును కాదా అదే నహ మన యొక్క స్వామి మన యొక్క ప్రభు మన యొక్క భగవంతుడు శ్రీధర నను శ్రీధరుడు కదా అవును పాప రిపవ ప్రభవంతి మొదట నా నా అది కాబట్టి ఇప్పుడు ఆ పాపరిపవవ ఈ పాపం శత్రువులు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడాను మన విషయంలో పనిచేయు ఎందుకని మన స్వామి శ్రీధరుడు కదా కాబట్టి మాభి భీహి మా నువ్వు భయపడాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ను చేయాల్సిన పని ఒకటే ఆలస్యం వ్యపనీయ భక్తి సులభం ధ్యాయస్వ నారాయణం కాబట్టిగా పరమేశ్వరుని పట్టుకోవాలి గనక ఆయన ఎవరు భక్తి సులభం భక్తికి సులభంగా లభ్యమయ్యేటువంటి కనుక భక్త సులభుడు గనక ఆయన విషయంలో మనం ఆలస్యం చేయకుండా వ్యపనీయ భక్తి సులభం నారాయణం ధ్యాయస్వ అది ఎక్కడ అది అన్వైక్రమం కాబట్టి ఈ విషయంలో ఇంక నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు ఏమో నేను ఏమేమి పాపాలు అనుభవిస్తానో ఏ కష్టాలు పడతానో యమయాతలు పడతానేమో అనేటువంటి భయాన్ని వదిలిపెట్టి లోకస్య వ్యసనాపనోదనకర లోకంలో ఉండేటువంటి వాళ్ళ యొక్క బాధలన్నీ పోగొట్టాడు కదా ఎవరాయన్ని ఆశ్రయిస్తే వాళ్ళ బాధలన్నీ పోగొట్టినటువంటి వాడు వాళ్ళ దుఃఖాలన్నీ పోగొట్టినటువంటి వాడు వాళ్ళ వ్యధలన్నీ పోగొట్టినటువంటి వాడు దాసీం నమ మనం ఆయన దాసులం కదా ఆయన భక్తులం కదా అందరి బాధలు పోగొట్టినటువంటి వాడు ఆయనని చెప్పేసి పురాణాలు చెప్తున్నాయి ఆయన చరిత్రంతా అదే కదా భగవంతుని గురించి ఏం చెప్తారు ఎవరు చెప్పినా ఏ మతం వాళ్ళు చెప్పినా ఎవరు దుఃఖంలో ఉంటే వాళ్ళని పోగొట్టాడు ఎవరు ఆశ్రయించుకుంటారో అర్తత్రాణ ప్రయణులు ఎవరైతే ఉన్నా ఉన్నాడో కాబట్టి వాళ్ళు ఆశ్రయించుకునేటువంటి వాళ్ళని శరణాగతులను రక్షించేవాడు శరణాగతులైనటువంటి వాళ్ళని అందరినీ రక్షించేటప్పుడు మనం భక్తులం కదంట మరి ఆయనకి క్లోజ్ కదా మనం మనల్ని ఎందుకు ఆయన రక్షించడు మనల్ని ఎందుకు క్షమించడు పాపాలని కాబట్టి నువ్వేం బాధపడిన అవసరం లేదు ఇదొక క్లీన్ చిట్ స్వామి నరు శ్రీధరాహేంటే ఇక్కడ ఈ నరకయాతనలు యమయాతనలు ఇవన్నీ ఎప్పుడు వస్తుండే ఇప్పుడున్నాయంటాడా లేకపోతే రాబోతాయనేవాడు బాధపడేది భక్తుడు భవిష్యత్తు కదా వస్తాయా లేదా నీకట తెలుసా దిట్స్ మై పాయింట్ అయ్యా మందమనహా అందుకని మందమనహ బుద్ధి పనిచేయడం లేదు ఎప్పుడో నరక యాతనలు వస్తాయేమో ఇప్పుడు నరకయాతన యమయాతన అంటే ఏదో అనుకోవద్దు మీరు ఒక్కటే చెప్తున్నా నేను రేపటి గురించి బాధపడ్డం ఏదైనా నరకయాతన కింద వస్తుంది ఇప్పుడు కొంతమంది మా పిల్లడు పాస్ అవుతాడ లేదు ఇది యమయాతన ఎందుకని అయితే అవుతాడు లేకపోతే లేదు ఒకవేళ లేదనుకో మనకు కావాలంటే అవుతాడు అవాడు ఇందుక విన్నది ఇంతకాలం చెప్పండి జరిగేది జరగకపోదు అనివార్యాలుంటాయి కానీ అసంభవాలుంటాయా ఇవన్నీ విన్నవే కదా తెలుసుకున్నదే కదా కాబట్టి రేపు ఏమవుతాదో టండి చాలా ఇంపార్టెంట్ శ్లోకా రేపు ఏమవుతుందో ఇప్పుడు వ్యాపారం పెడతాడు అట్లా చూస్తున్నాడు ఆకాశం మనం అనుకుంటాం ఈ కన్నా శృతి మందిరం అయిన కనుక ఏదో ధ్యానం చేస్తున్నాడు ధ్యానం కాదు ఆదాయం వస్తుంది రాదా నేను అనుకున్నట్టు వస్తుంది రాదా అరే అది ఎప్పుడుదే అది ఫ్యూచర్ సార్ అది కర్మఫలం కర్మఫలం భవిష్యత్తు నువ్వు దాని గురించి భయపడకు ఇది యమయాతనంటే యమయాతనంటే యముడు పెట్టే యాతన ఎమ్ముడంటే ఎవరో కాదు భవిష్యత్తులో రాబోయేవాడు భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఆలోచనలు నిన్ను ఏవైతే బాధ పెడుతూ ఉన్నాయో ఇవన్నీ యమయాతన కిందకే వస్తాయి సరేనా ఎందుకని అసలు నీకు తెలియదు కదా యార్ రేపు జరగబోద్ద లేదో ఇది ఎందుకు భయపడుతున్నావు నువ్వు ఇప్పుడు భయపడేది భవిష్యత్తుని గురించి కాదు గతాన్ని గురించి బ్యూటీ గతాన్ని గురించి యమయాతన ఎందుకు వస్తుందంటే ఇప్పుడు ఇప్పుడు గతంలో చేసినాడు పాప ఈయన ఏమేమి చేస్తున్నారో వారు వారికి శుభ్రంగా తెలుసు అర్థమవుతుంది అందుకని మందమనహ ఇప్పుడు హోప్ లేదు ప్రతి మనిషికి ప్రతి చాలా ఇంపార్టెంట్ ఇది ఇప్పుడు భవిష్యత్తులో పాప ఫలం వచ్చేది చేసినాడు ఆల్రెడీ గతం ఇప్పుడు మీకు అర్థం అవుతుంది పాస్ట్ ఇది అది వాడికి తెలుసు కదా అందుకని దీనికి వస్తాదేమని దీనికి వస్తాదేమనే దీనికి వస్తాదేమో ఒకవేళ విషం మింగాడు అనుకుంటాం ఎంట్రీని తినేసాడు అనుకోండి మనం వాడితో నవ్వుతూ మాట్లాడుతుండే వాడేమంటాడు ఎందుకంటే ఏ క్షణానికి రాలిపోతానో వాడు తినేసాడు వాడి తెలుసు ఇది పాయింట్ విషం వాడికి వాడు బయటికి చెప్పుకోకూడదు అనుకున్నా ఏ కారణం చేతున్న వాడు మింగినా మనం నవ్వుతూ మాట్లాడుతుండే వాడు కూడా నవ్వాడు అనుకోండి ఈయని కానీ లోపల మాత్రం తెలుసు వాడికి అయ్యో నా ప్రాణం పోతా ఉంది కదా అని ఎందుకంటే వాడు మింగేసి ఉండాడు కనుక కాబట్టి పాపం చేసినటువంటి వాడికి భవిష్యత్తులో రాబోతుంది ఎందుకంటే నేను గతంలో తప్పు చేశాను కనుక దీని ఫలితం నాకు భవిష్యత్తులో అందబోతుందని వాడు బాధపడేది భవిష్యత్తు ఎట్లుంటుందని కాదు గతాన్ని చూచే గతంలో ఇది చేశాను కనుక దీని ఫలితం అలా వస్తుందేమో అది ఎలా ఉంటుందో తెలియదు కనుక ఎలా ఉంటుందో ఎలా ఉంటుందో ఎలా ఉంటుందో కులశేఖరాళ్ళ చెప్పేది ఎలా ఉన్నా పర్వాలేదు ఎందుకని వడ్డించేవాడు మానాడు కదా ఎక్కడికి వచ్చినా పర్వాలేదు స్వామి నన్ను శ్రీధర శ్రీధర అది బ్యూటీ ఇక్కడ హరి అనలేదు చూడండి ఇక్కడ హరికాదు శ్రీధర ఏమని నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు దేనికి భయపడతావు ఎప్పుడైనా భయపడేది ఎందుకంటే దేని చెప్పండి చీకటిలో భయపడతా అంటే మనిషి ఏంటి చీకటిని చూసి కదా వాడు భయపడేది లైట్ లేదు దరిద్రుడు భయపడతా ఉంటే దరిద్రాని కాదు వాడు భయపడేది ఐశ్వర్యం లేదు బలం లేని వాడు భయపడతా ఉంటే బలహీనుడీ కాదు బలం లేదని ఇది పాయింట్ అర్థమవుతుంది ఒక అజ్ఞాని ఎవరు లేని మాట్లాడతాడు వాడు జ్ఞాని ముందుకు తీసుకొచ్చి వాడి కనుక నిలబెడితే వాడిని వాడి టీవీని వాడి టీవీ అంతా ఎగిరిపోద్ది ఎందుకో తెలుసా వాడు అజ్ఞానంతో కాదు భయపడతా ఉండేది జ్ఞానం లేదు ఇది పాయింట్ ఇప్పుడు అర్థమవుతుంది నువ్వు భయపడాల్సిన అవసరం లేదు సార్ మా భీహి ఎందుకని స్వామి నను శ్రీధర అసలు ముంద చెప్పు మన ప్రభువు ఎవరైతే ఉన్నాడో భగవంతుడు ఆయన శ్రీధరుడైనా కదా అవును అదే శ్రీధర నను అవును కదా శ్రీధరుడే కదా అవును ఎవరు ఆయన శ్రీధరుడంతే సర్వభూతానాం శ్రీధర శబ్దార్థం సర్వభూతానం సర్వప్రాణినాం జననీం ఇసిది పాయింట్ सर्वप्राणिनावता सर्व जननी श्रीय वक्षसी वह श्रीधर ओ क्या बात श्रीधर देश आय श्रीधर सर्वभूताना सर्वप्राणिनाम सर्वप्राणुकी जननी श्रिय लक्ष्मीदेवी आम वसी వక్షస్థలంలో వహన్ వహించుండేవాడు ధరించుండేటువంటి వాడు గనక శ్రీధర ప్రయోగం ఇది శాస్త్రాన్ని అర్థం చేసుకునే పద్ధతి కనుక ఎప్పుడైతే శ్రీధరుడు అయ్యాడో ఇంకెందుకయ్యా నీకు భయం ఎందుకని ఆవిడెక్కడుందో చూడు ఆమె సర్వభూతానాం జననీ శ్రీయం వక్షస్య వహన్ ఆమెను వక్షస్థలంలో పెట్టుకొని ఉన్నాడు ఇప్పుడు శ్రీధరుడు గనుక మనకు ఉన్నాడంటే హరి ఒక్క హరి ఉంటే హరి ఉంటాడు పాపాలు పోగొడతాడు శ్రీధరుడు గనుక ఉన్నాడంటే తల్లిదండ్రులు ఇద్దరు ఉన్నారు మంది ఇలా తల్లిదండ్రులు ఇద్దరు నీ దగ్గర ఉండేటప్పుడు పిల్లవాడికి భయమేమి ఉంటుంది మీరు ఎక్కడన్నా చూడండి చిన్నప్పుడు ఇప్పుడు కాదులే ఇప్పుడు మారిపోయినారు కదా తల్లి ఇట్లా తండ్రి ఇట్లా ఉంటే మేము చిన్నప్పుడు ఇటు అమ్మను ఒక పట్టుకొని నాన్న ఒక పట్టుకొని మధ్యలో పోతుండే పోతుండేవాళ్ళం అర్థమైంది అది కూడా బలి తమాష కూడా ఎగరత ఎగరత పోయేవాళ్ళం కారణం ఏంటంటే ఆయన పొడుగుయిం పో అప్పుడప్పుడు నేను ఎంజాయ్ చేస్తూ ఉంటాను మనసులు అనుకో చిన్నప్పుడు విషయాలే ఇప్పుడు లేదులే ఇప్పుడు చేయబట్టుకునేవాళ్ళు ఎవరు జుట్టు పట్టుకునేవాళ్ళు కాదు ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రులు చేయలు ఎక్కడ పట్టుకుంటారు జుట్టు పట్టుకుంటారు ఇది మనకు హైటెక్ యుగం ఓకే మోడ్రన్ సొసైటీ హాయ్ ఓకే కనుక తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు బిడ్డలకి కొరతే లేదు పై తల్లి కూడా ఎవరు పేదరాలు పెద్దమ్మ కాదు అమ్మ అమ్మలుగా ఉన్న ఆ లక్ష్మీదేవి అది కదా ఇప్పుడు అమ్మ ఉందని కూడా ఆ విధంగా లేకపోతే ఆ ఉండి ఉపయోగం అదే ఎప్పుడడిగిన ఈ అట్లా కాదు అక్షయం అక్షయం చూచావా ఆ తల్లి కూడా ఎట్లాంటిది దుర్గ కాదు అక్కడి ఇప్పుడు దుర్గగానే అయిందంటే అమ్మ డబ్బులే వక్ష శివహన్ శ్రీధర ఇప్పుడు ఏం చేయాలి మనం అందువల్ల నువ్వేం భయపడాల్సినటువంటి అవసరం లేదు ధ్యాయస్వ నారాయణం అది చూడండి శ్రీధరుడు కమలల్లో వచ్చినడు ముందే చూచావు నువ్వు సరస్విజ నయ్యనే ఆయన చరణకమలం దూచావు కమలం దూచావు కాబట్టి ఆయన ఇప్పుడు మనం నువ్వు ధ్యానిస్తావు తండ్రిని అడుగుతావు తండ్రి ఏం చేస్తాడు ఇస్తాడు అందువల్ల శ్రీధరుడు శ్రీకరుడు శ్రీకరహ ఆయన లక్ష్మీదేవి వర్షస్థలం ఉంది కనుక ఆయన ఏది ఇచ్చినా మనకు ఐశ్వర్యమే హో శ్రీకరహ ఎట్లా ఇస్తాడు చుంట స్మరతం స్మరతాం స్తువతాం అర్చయతాం అర్చయత భక్త శ్రియం కరోతి ఇతి శ్రీకర లక్ష్మీదేవ వర్షస్థలం ఉంది ఆయన కనుక మనం స్తుంచామనుకోండి ఇప్పుడు నానజేబుల డబ్బులు డబ్బులు లేకపోతేనే కదా గొడవ మనం పోయి సినిమా సినిమా అంటే హై చదువుకోవా ఎప్పుడు డబ్బులు అడిగితే అప్పుడు చదువుకోమంట పూర్వం రోజుల్లో మీకు తప్పుడు చదువుకోమని చెప్పలేదు చెప్పడు డబ్బులు అడిగితే చాలు చదువు మనం కూడా ఎప్పుడైనా అదే కనుక డబ్బులు ఉన్నాయికో నానా డబ్బులు నానా అంటే ఏం కాదు నాన్న మనం అందుకని ఎక్కడైనా తప్పదు స్వామిని స్థుతిస్తాను ఆయన మనకిస్తాడు తండ్రిని కూడా అదే నానా మాస్టర్ కూడా చెప్పాడు నాన్న మీ నాన్న చాలా గొప్పవాడు రా అన్నాడు ఈ చిన్నప్పుడు మేము చెప్పావుడు అంటే సినిమా పోలే డబ్బులుకి స్వతం అర్చయత స్మరత సరేనా ఆయన కొద్దిసేపు పోలేసాం అనుకో సరేనా ఉంటే దగ్గరికి మరి పరమేశ్వరుడు జ్ఞాన సముద్రుడు దయామయుడు ఆయన వక్షస్థలంలోని లక్ష్యం మనకి ఏం కొరత లేదు పాపాలు వచ్చే అవకాశమే లేదు ఆయన హరిహి పాపం హరతీతి పోగొట్టేటువంటి వాడు కాబట్టి పాపాలు పోతాయి ఆయన లక్ష్మీకరుడు కనుక మోక్షలక్ష్మి ఏ లక్ష్మీ చూడు సంక్రాంతి కనుక ధాన్యలక్ష్మి మనకు శృతి మందిరంలో ధాన్యలక్ష్మి వద్దు మోక్షలక్ష్మి సువర్ణ కూడా అసలు తిట్టేశాం మోక్ష లక్ష్మి ఇప్పుడు ఓకే అది ఆయన వల్ల నీకు లభ్యం అవుతుంది కాబట్టి హాయిగా నువ్వు పరమేశ్వరి ధ్యానిస్తూ పోవచ్చు భవ జల ద్వంద్వవాతాహతన్ సుతృహితృకళత్రణ భారా విషమ విషయతో ఏ మజ్జతా విష్ణు పోవ జలం భవ జలది సంసారమైనటువంటి సముద్రంలో మగ్నమైపోతున్నాం మునిగిపోతూ ఉన్నాం భవ జలది గతానాం పోతూ ఉన్నాం గతానాం భవ జలది సంసారం అనేటువంటి సాగరంలో మునిగిపోతూ ఉన్నాం దీంతో పాటుగా ద్వంద్వ వాతాహతానాం ఈ ద్వంద్వాలు సుఖదుఖాలు మానవమానాలు జయాపజయాలు శీతోష్ణాలు ఎటువంటి ద్వంద్వాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను విపరీతంగా వీస్తూ గాలులు సముద్ర ప్రయాణమే భయంకరం మనకుండే పడవ గందరగోళమైంది పైగా ఏదాలు ఇప్పుడు పడవ కూడా చెడిపోద్ది అదే చెప్తాడు ఈ దేహం పడవ ఇది ఎప్పుడైనా పోది ఎక్కడికినా ఎంతగా తిరిగినా నావ తీరానికి ఖాయము కాటికి ఖాయము అర్థమైందే ఇప్పుడు దీంట్లో ఎక్కి ప్రయాణం చేస్తా ఉన్నాం ఇది డేంజర్ ఇది అర్థమవుతుంది ఇది ఎప్పుడు మునిగిపోతుందో తెలియదు ఎప్పుడు దీంట్లో ఉండే పార్ట్స్ ఊడిపోతాయో తెలియదు ఎక్కడ ఏమవుతుందో తెలీదు బ్రేక్ ఎక్కడ ఫెయిల్ అవుతుందో తెలియదు ఎక్సలేటర్ ఎక్కడ ఫెయిల్ అవుతుందో తెలియదు ఒక్కొరికి ఒక్కొక్కటి ఒక్కొక్క అటువంటి వెహికల్ మనం ప్రయాణం చేస్తా ఉన్నాం కాబట్టి సంసారం అనేటువంటి సాగరంలో భవ జలధి గతానాం పోతూ ఉన్నాం ద్వంద్వ వాతాహతానం కాబట్టి ద్వంద్వాలు పేర్స్ ఆఫ్ అపోసైట్స్ ఏదైతే ఉన్నాయో ఈ ద్వంద్వాల శీతోష్ణ సుఖ దుఃఖాలు మానవమానాలు జయాపజయాలు ఈ రాగ ద్వేషాలు ఇవన్నీ కలిపి భయంకరమైనటువంటి గాలులు వీస్తున్నాయి ఒకవైపు చూడండి గాలుల్లో ప్రయాణం ఎట్లా ఎప్పుడూ ప్రయాణం చేసేవాళ్ళని టీవీల్లో చెప్తా ఉంటారు ఇట్లా సుడిగాలి ఉంది కనుక తుఫాన్ రాబోతుంది కనుక మీరెవరు సముద్రంలో ఎంటర్ కావద్దని ఏది వాళ్ళకి అనుభవం ఉంటేనే మన పడవాళ్ళం ఏం చేయాలి దీంతో తమాష చూడండి పోసి పడవేమని ఎక్కువ ఉన్నామంటే ఆ అది మనకు పడవ కూడా లేదు ఈదడం మనం పైగా చూడండి సముద్రాన్ని ఈదడం దానికి తోడుగా గాలులు ద్వంద్వాలనేటువంటి గాలులు వీస్తు ఉన్నాయి ఒకవైపు ఎట్లా కొట్టుమిట్టాడుతూ దాంట్లో సుత సన్స్ కొడుకులు దుహిత్రు కుమార్తెలు డాక్టర్స్ కళత్ర బెస్ట్ హాఫ్ త్రాణ వీళ్ళందరినీ రక్షించడం అనేటువంటి భారార్దితానాం నారాయణ ఇప్పుడు వాడు ఏదలాకి ఈదుతూ ఉంటే వాడికి ఓ తాడు గట్టి ఒక పెద్ద బండ తీసుకొని వచ్చి కట్టి తమాషా చూడండి ఆ బండేందంటే భార్య కొడుకులు కూతుర్లు అంటే దాన్ని మీరు అర్థం చేసుకుని కొడుకులు అన్నప్పుడే కో తర్వాత ఏంటే గుడింత తెలియవో మీకు కో ఏ మర్చిపోతే ఎట్లా కిక్కి కు కో కో కొ కొడుకులు కో ఆది నేనే చెప్పాలి ఏంటి అన్ని నేనే చెప్తాను కొన్నారు చెప్పొచ్చు కదా ఇట్లాంటి అన్న కాబట్టి కొడుకులు అన్నారంటే కోడలు ఉన్నారని అర్థం సుత దూహితులు ఆయన ఇది కావరం కూతుళ్ళు ఉన్నారనుకోండి ఆ అనేది ఎందుకు తెలుసా ఇప్పుడు పులయిన మింగాలంటే ఆ అంతగా మమ్మల్ని మింగుతుంది కాబట్టి ఆ మింగేది ఎవరో తెలుసా ఎవరు అల్లుడు స్వరచేప అర్థమవుతుంది ఒకవైపు ఏమో కూతురు అల్లుళ్ళు ఒకవైపు ఏమో కోడళ్లు కొడుకులు మధ్యలో భార్య అందరు లాగడబండి ఉండండి ఈ కులశేఖరాళ్ళు వాళ్ళు చూస్తారు అన్ని చూసింటాడు అందరినీ చూసిన బాధ భవజిత్ భవజలది గతానం ద్వంద్వ వాతాహతానం సుత దుహితృ కళత్ర త్రాణ భారదితానం ఇకపోతే నీళ్లు చూస్తామంటే విషమ విషయతోయే పొల్యూటెడ్ అంత విషమ విషయతో కాబట్టి ఈ విషయాలు కాదు ఇవి ప్రపంచంలో ఉండేది విషయ విషయాలనేటువంటి జలం విషయాన్ విషవత్ త్యజ అష్టావక్ర మహర్షి గీతలో విషయాన్ విషవత్ త్యజ ఈ ప్రాపంచిక విషయాలు విషయ సుఖాలు ఏవైతే ఉన్నాయో అవి విషయాలు అనుకోబాకు స్పెల్లింగ్ మిస్టేక్ విషాలు విషములు అవన్నీ పాయిజన్ అది ఎంతకన్నా ఇంకేం లేదు అటువంటి చోట ఈత కొడుతూ ఉంటే తోయే మజ్జతాం తమాషా చూడి మునిగిపోతా ఉండే ఒకవైపు పోని తేరాలంటే ఏమన్నా పడవన్నా ఉందే పట్టుకొని ఎక్కుతాడంటే అప్లవానం పడవా పడవ కూడా లేదు ఈ పడవ ఎట్లా చేయాలి చెప్పండి భవతు శరణం ఏకహ విష్ణు పోతో నరాణం అప్లవానాం కాబట్టి కేవలం ఒక పడవ కూడా లేకుండా నౌక కూడా లేదు కాబట్టి ఇటువంటి భయంకరమైనటువంటి సంసార సాగరంలో మునిగిపోతూ ఉన్నాడు అటువంటి నరాణం నరులకు శరణం వాళ్ళకి ఏంటి ఇప్పుడు ఆశ్రయం చెప్పండి దీన్ని ఆశ్రయించుకోవాలి విష్ణు పోత ఆ విష్ణు నౌక విష్ణు నౌక బోట్ పోతహ అంటే బోట్ కాబట్టి భగవంతుడు అనేటువంటి నావనెక్కల ఇంతకుముందు భగవంతుడు సరోవరం ఎందుకని ఈ తాపత్రయ కర్చిచ్చు మధ్య దవానంలో కాగిపోతూ ఉన్నాం గనక చల్లబడ్డం కోసంగా హరి సరోవరం ఇప్పుడు మునిగిపోతూ ఉన్నాం గనక తేల్చాలి గనక అదే శ్రీహరి నావరూపంలో మనకు విష్ణు పోత హరిపోతాం విష్ణు పోతహ కాబట్టి హరి విష్ణు అనేటువంటి నౌక ఏకహ ఇదొక్కటే శరణం భవతు భవతు శరణం ఏకహ విష్ణు పోత నరాణాం అప్లవానాం నరాణాం కాబట్టి ఎవరికైతే ఒక పడవ కూడా లేదో ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉండారో వీళ్ళు మునిగిపోకుండా తీరము చేరాలి అని అనుకుంటే మాత్రం వీళ్ళకి ఒక మార్గమే లేదు ఆ భగవంతుడనేటువంటి నౌక ఒక్కటే శరణం భవతు కాబట్టి దాన్ని ఆశ్రయించుకొని మనం తరించిపోవాలి ఎందుకంటే అగాధమైనటువంటి సాగరం గనక ం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాభిష్య ఓ శాశా